ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమా కనికరం కలిగిన దేవుడు కృపగలిగిన మా ప్రభావ సర్వశక్తిమంతుడా సర్వాధిక మహాధనుడ మహోన్నత కృపగ కలిగిన దేవుడు ప్రభావానికి ఎంతగానో స్థుతులు స్తోత్రాలు తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప ప్రేమ స్వరూపైన దేవుడు తండ్రి మా కొరకై తండ్రి నేను తనకి నా రూపు గారికి తొలిగా దిగి వచ్చిన ప్రభావ నుంచి ప్రబం విడిపించడానికి నేను ఇంకో శ్రమ పడినాను మరణం పొందినంతగా మమ్మల్ని ప్రేమించిన దేవానికి ఎంతగానో స్థుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నేను ఈ ఉదయకాలం నుంచి ఇంతవరకు కూడా ప్రభావ ప్రభుత్వ కనిక్రమంతో ప్రభావ మిమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడినందుకే స్తోత్రములు నేను యోగ్యత రెండు మమ్మల్ని ఇంతవరకు సజీవంగా ఉంచి నేను ఏ రీతిగా ప్రభావ మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని సూచించుటకు మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని కనపరచుటకు ఈ స్వరం వినటకు ప్రభా మీకు మొరుపెట్టుకున్నకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇందుకు తండ్రి నేను ఈ తండ్రి మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాను ప్రభావ రావాల్సిన ప్రతి బిడ్డను తండ్రి మీరు నడిపించండి నన్నీ మీటింగ్ అంతటి నీ ఆది అంతా మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను ఎక్కడికిద్దరు ముగ్గురు మీ నమ్మను అక్కడ ఉంటానని గొప్పదేవుడు ప్రభావ మధ్యలో మీరు ఉండండి తండ్రి పాటల ద్వారా మహిం పొందండి వాక్యం మాట్లాడండి మేము చేసే ప్రతి విజ్ఞాపనకి తండ్రి నేను ఘన విజయాన్ని మీరు అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ముందున్న సమయం అంతటినీ ప్రభ ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను మీరు నాయన ముందున్న సమయం జీవనకరంగా ఆశీర్వాదకరంగానే చేయమని నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మేన్ దేవి సిస్టర్ ఒక పాట పాడండి సిస్టర్తాకం జీవిత విజయం విజయ పతాకం హే సురక్తమే మా జీవిత విజయం రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును సుఖ జీవనం చేయుటకు శక్తి నిచ్చును సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును రక్త మే రక్త మే రక్త మేసు రక్త మే రక్త మే జయం యేసు రక్త మే జయం రక్త మే జయం యేసు రక్త మే ని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వనకుతున్నది ఈసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వనకుచున్నది వ్యాధుల బలము నిర్మూలమైనది వ్యాధుల బలము నిర్మూలమైనది జయం పొందెడిమము నమ్మినప్పుడే జయం పొందడి నామము నమ్మినప్పుడే రక్తమే రక్తమే రక్తమే సురక్తమే రక్తమే జయం ఏ సురక్తమే జయం రక్తమే జయం ఏ సురక్తమే జయం ఎగురుచున్నది విజయ పతాకం ఏసు రక్తమే మా జీవిత విజయం దయ్యపు కార్యాలను గెలచిన రక్తం ఎడతిగ కుండగ మనము స్మరణ చేయుదం దయ్యపు కార్యాలను గెలచిన రక్తం ఎడతె కుండగ మనము స్మరణ చేయుదం పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా క్రీస్తుని శిలువను మనము అనుసరించదం క్రీస్తుని శిలువను మనము అనుసరించదాం రక్తమే రక్తమే రక్తమే సురక్తమే రక్తమే జయం వేసు రక్తమే జయం క్తమే జయం నేసు రక్తమే జయం ఎగరచున్నది విజయ పతాకం ఏసు రక్తమే మా జీవిత విజయం మా ప్రేమా వైద్యుడా ప్రాణనాథుడా ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా మా ప్రేమ వైద్యుడా ప్రీతితోను నీ హస్తము చాపముదేవా నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను నీ పాద పద్మముపై చేరియు ఉన్న ప్రజలను స్వస్థ పరచుము తండ్రి క్షణముందే స్వస్థ పరచుము తండ్రి ఈ క్షణముందే రక్తమే రక్త మేసు రక్త మే రక్త జయం ఏసు రక్త జయం రక్త జయం ఏసు రక్త జయం ఎగర్చున్నదీ విజయపతాకం ఏసు రక్త మే మా జీవిత విజయం ఎగరచున్నదీ విజయపతాకం ఏసు క్తమీ మా జీవిత విజయం రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును సుఖ జీవనం చేయుటకు శక్తి నిచ్చును సుఖ జీవనం చేయుటకు శక్తి నిచ్చును రక్తమే రక్తమే రక్తమే రక్తమే జయం రక్తమే జయం రక్తమే జయం రక్తమే జయం ఎగురుచున్నది మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన ఏసు క్రీస్తునామంలో యొక్క ఆరాధనలో ఉన్న మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వరాజ్ బ్రదర్ క్యాథరిన్ సిస్టర్ కూడా నా హృదయపూర్వక వందనాలు దేవునికే మహిమ కలుగును గాక పరిశుద్ధుడా తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఎస్ నీకు వందనాలు నీకే కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రవ ఇదిగో నా తండ్రి రాత్రికాల సమయంలో నీ పాదాల యుద్ధకు మేము వచ్చినాం ప్రవ నాయన కాబట్టి నాయన మీరు నన్ను ఒక పాత్రగా తీసుకొని నా స్థానంలో నువ్వుండి వాక్యాన్ని ఉపదేశించి నాతో మా అందరితో మాట్లాడండి నా స్వనీతిని స్వబుద్ధిని తొలగించి నాయన నా తండ్రి నా ప్రవర్తన అంతటే నీ అధికారానికి నేను లోవర్చుకుంటున్నాను నా ప్రాణాన్ని ఆత్మను శరీరాన్ని తండ్రిని అప్పగించుకుంటున్నాను ప్రభ మీరుండి వాక్యాన్ని ఉపదేశించి నాతో మా అందరితో మాట్లాడండి వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు సాత్వికముతో ప్రభా నీ వాక్యాన్ని అంగీకరించే హృదయము ఆ వాక్యానికి తగినట్టుగా జీవించే జీవితం ప్రభ నాకును మా అందరికీ దయచేయమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి తండ్రి ఆమె తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో పదిహేనో వచనము తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనో వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది నేను ప్రధానుడును అలాగే కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము మూడో వచనము అలాగే నాలుగో వచనము చూస్తే నాకీబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే పాపులను రక్షించడం కొరకు కాబట్టి ఎవరు పాపులంటే ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు లేని వాళ్ళు దేవుని ఎందు లోబడని వాళ్ళు దేవుని ఎందు విధేయత చూపించని వాళ్ళు దేవుని మాట విని కూడా దాని ప్రకారంగా నడుచుకుని వాళ్ళు అంటే ఎవరైతే దేవుడు తను సెలవిచ్చిన ప్రతి ఆజ్ఞను ప్రతి మాటను విని అనుసరించకుండా నడుచుకునే వాళ్ళందరూ పాపులు వాళ్ళే భక్తిహీనులు కాబట్టి యశుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన కనుదృష్టి ఉన్నప్పుడు ఆయన ఈ లోకంలో రాకమునుపు మనుషులందరూ వాళ్ళ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిలాగా దేవుని దృష్టిలో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కనపడ్డారు ఎందుకంటే వాళ్ళ మనస్సు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు నెరవేర్చేవారిగా ఇప్పుడున్న అభిధేయులు ఎలాగైతే ప్రేరేపించబడి వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి నడుచుకున్నారు ఒకప్పుడు మనమందరము కూడా ఆ రీతిగా నడుచుకున్న ఒకప్పుడు మనమందరము కూడా మన మనసు ఏది చెబితే దాని ప్రకారంగా చేసిన వాళ్ళమే మన శరీరం ఏ రీతిగైతే ప్రేరేపించిందో ఆ ప్రకారంగా పాపంలో ఉన్న కాబట్టి అలాంటి మనల్ని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే నశించిపోతున్న మనల్ని బెదకి రక్షించుకోవడం కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చి మనల్ని బెదకి రక్షించకపోతే మనమందరము నిత్య నరకంలోకి పోతాం ఎందుకంటే అది బహుభయంకరమైన స్థలం అది కాబట్టి అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ ఏడుపును పండ్లు కొరకుటయు ఉంటుంది అంత భయంకరమైన వేదనకరమైన స్థలం కాబట్టి అక్కడ ఎవరు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన వాళ్ళు కాబట్టి ఇందులో కులం లేదు మతం లేదు జాతి లేదు ప్రాంతం లేదు ఏ భేదం లేదు కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభువే కాబట్టి అందరూ ఆయన ద్వారా రక్షించబడాలా అందరూ ఆయన ద్వారానే నిత్య రాజ్యంలోకి అందరూ ఆయన ద్వారానే పాపాలకు అపరాధాలకు పాపక్షమాపణ పొందుకోవాలా ఆయన ద్వారానే ప్రతి ఒక్కరూ విమోచించబడాల ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యంలో ఒక హక్కుదారుడు కావాలా ఆయన రాజ్యానికి ఒక వారసుడు కావాలా కాబట్టి ఈ లోకంలో ఎవడును పరిశుద్ధుడు లేదు భేదం ఏమి లేదు అందరూ పాపము చేసిన వారే కాబట్టి ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఆయనే ప్రభు యేసుక్రీస్తు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఈ లోకంలో చూడండి మన అపరాధముల నిమిత్తము మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు ఆ కలవరి సిలవలో ఆయన ఎంతగానో బాధపడింది శ్రమ దూషించబడింది ద్వేషించబడింది హేళన చేయబడింది అపహసించబడింది కేవలము మనల్ని రక్షించడం కొరకే మన పాపాల నుంచి మనం విడుదల పొందడం కొరకే ఆయన రాజ్యంలో ఉండడం కొరకే మనమంతా పరిశుద్ధులుగా మారడం కొరకే చూడండి పాపం లేని దేవుడు మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన ఆ సిలువలో మన పాపాలన్నీ ఆయన మోసిండు ఆ మ్రాన్ మీద ఆ సిలువలోనే మన ప్రభు ఆయన ఏమైండు పొందిండు ఆయన సమాధి చేయబడ్డడు ఆయన మరల మూడో దినాన లేపబడి కాబట్టి ఎప్పుడైతే యసు ప్రభువే నన్ను రక్షించడం కొరకు పాపినైనా నన్ను రక్షించడం కొరకే ఈ లోకానికి వచ్చాడు నా కొరకే యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడుగా జన్మించండు అన్న వాక్యం విన్న నువ్వు చూడండి ఎప్పుడైతే ఆయనని నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తావో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు పాపివని నువ్వు తలంచుతావో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు చేసిన ప్రతి అతిక్రమములు పాపములు సన్నిధిలో ఒప్పుకొని ఆయన ద్వారా నీ పాపాలకు ప్రాయచిత్వం పొందుతావో ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది ఏసు క్రీస్తు నామమున నువ్వు బాప్తిష్మం పొందితే నువ్వేమైనట్టంట ఆయనతో పాటు కూడా మృతి పొంది సమాధి చేయబడి నువ్వు కూడా మూడో దినాన లేపబడినవాడు కాబట్టి ఎవరమైతే ఆయన మరణంలో పాల్పొందిన మనమందరము క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళము దేవుడు పరలోకమందు కూర్చుండబెట్టిండు అంటే శరీరకంగా ఉన్న నువ్వు ఇప్పుడు ఆత్మగా ఆయన సన్నిధిలో ఆయన దగ్గర కూర్చున్నవన్నట్టు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆయనని మనం విశ్వసించి ఆయన నామంలో బాప్తిష్మం పొందితామో ఆయన మరణంలో కూడా మనం అందరము బాప్తిష్మం పొందినప్పుడు దానితో మనం అంతా ఐక్యత కలిగిన వారం కాబట్టి దేవుడు మనలందరినీ లేపి ఆయన తండ్రి కుడిపార్శం అందుకు కాబట్టి మనం ఇక్కడి వాళ్ళము కాదు కాబట్టి మనల్ని పైనన్న వాటిని వెతకమని కాబట్టి పైన ఏముందంటే మొదట మనం వెతకాల్సింది పరిశుద్ధాత్మను ఎప్పుడైతే నువ్వు దేవుని పరిశుద్ధాత్మను నువ్వు వెతుకుతావో అది పొందుకున్న నువ్వు ఆత్మ ఫలాలు తర్వాత ఆత్మవరములు ఇవన్నీ ఈ లోక సంబంధమైనవి కావన్నట్టు కాబట్టి మొదట నువ్వేం వెతకాల దేవుని ఆత్మను వెతకాల ఆ ఆత్మ కొరకు మనం ఏం చేయాలా కనిపెట్టుకోవాలా ఆ ఆత్మ కొరకు నువ్వు ప్రయాస పడాల ఎప్పుడైతే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటావో చూడండి అప్పుడు దేవునిలో ఉన్న ఫలాలు ఆయన గుణగణాలు అవి నీళ్లోకి వచ్చి ఇమడతాయి అన్నట్టు ప్రేమ మంచితనము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము సాత్వికము ఆశానిగ్రహము చూడండి ఇవన్నీ ఆత్మ ఫలాలు అన్నట్టు కాబట్టి యశుప్రభు చెప్పాడు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు అన్నాడు అబద్ధ గురించి జాగ్రత్త మీరు వారి ఫలముల వలన తెలుసుకుంటారు కాబట్టి మంచి చెట్టు మంచి ఫలాన్ని ఇస్తుంది కాని చెట్టు అంటే పనికి చెట్టు కాని ఫలాలను ఫలిస్తుంది కాబట్టి ఈరోజు నువ్వు ఏ చెట్టులాగా ఉన్నావు నీలో ఏ ఫలం కనిపిస్తుంది నీ యొక్క ప్రవర్తన విధానమే గాని నువ్వు జీవించే జీవిత విధానమే గాని నీ యొక్క మాట తీరే కానీ నీ సాక్ష్యమే గాని ప్రతిదీ నీ ఫలాన్ని బట్టి నువ్వు ఏ చెట్టు అనేది కాబట్టి ఎందుకు దేవుడు ఈరోజు మనకి వాక్యం ద్వారా మనమంతా క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళము కాబట్టి పైనున్న వాటిని వెతకాల మొదట పరిశుద్ధాత్మ కొరకు వెతకాల రెండు ఆత్మ ఫలాల కొరకు నువ్వు వెతకాల మూడు ఆత్మ వరాల కొరకు వెతకాల నాలుగు ఆయన చిత్తమేంది నా పట్ల దేవుడు నన్ను ఎందు నిమిత్తం యసుప్రభు ఒక లేఖనము పట్టుకోంగలే ఏసయా గ్రంథంలో ఉన్న లేఖన భాగం ఆయన గ్రహించింది తండ్రి నన్ను నిమిత్తం అభిషేకించిండో ఆయనకు అర్థమైంది తండ్రి నన్ను నిమిత్తము ఈ లోకానికి పంపించిండో ఆయనకు అర్థమైంది చూడండి తర్వాత పరలోకరాజ్యము గురించిన ఎన్నో మర్మాల గురించి నువ్వు ఆయన సన్నిధిలో వెతకాలి అలాగే పరలోక రాజ్యంలో గురించి దేవుడు ఎన్నో ఆయన దర్శన రీతికి ఎన్నో బయలుపరిచిన వీటన్నిటి గురించి నువ్వు అన్వేషించాలా వెతకాల కాబట్టి యేసుక్రీస్తు ప్రభుతో లేపబడిన వాళ్ళ మనమందరము ఇవన్నీ అనుసరించి క్రమముగా మనం నడుచుకోవాలి కాబట్టి మనమంతా ఈ లోక రీతిగా చనిపోయిన వాళ్ళం యేసుక్రీస్తు ప్రభుతో పాటు మృతి పొందిన ఆయనతో పాటు సిల్వలు కాబట్టి ఆయనతో పాటు మనమందరం కూడా సమాధి చేయబడిన వాళ్ళం మన ప్రభు ఎట్లా మూడో దినాన లేచిండో మనమందరం కూడా ఆయన శక్తి వలన మనం లేపబడిన వాళ్ళం కాబట్టి ఆయన మనల్ని పరలోక మందు కూర్చుండి పెట్టండి ఆయనతో పాటు మన జీవాన్ని పరలోక మందు దేవుడు దాచిపెట్టండు కాబట్టి మనం పైనున్న వాటిని వెతకాల అలా వాళ్ళు తండ్రికి ఇష్టులుగా ఉంటారు తండ్రి వాళ్ళ పట్ల ఆనందిస్తాడు కాబట్టి ఈరోజు దేవుడు నీ పట్ల ఆనందించాలంటే నువ్వు ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వ్యక్తిగా ఆత్మ సంబంధమైన వాటి పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఆత్మ సంబంధమైన వాటి పట్ల నువ్వు క్రమముగా వాటిని అనుసరించి నడుచుకునే వ్యక్తిగా మనం ఉండాలి కాబట్టి దాని గురించే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చూడండి కొరం దిలిపి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి చూడండి ఇప్పుడు మనం కలిగి ఉన్న దేహము ఇది మనది కాదు ఇది మన ఇష్టానుసారంగా దీన్ని పాడు చేసుకోవడానికి మన ఇష్టానుసారంగా దీన్ని అపవిత్రపరచుకోవడానికి మన ఇష్టానుసారంగా మనలో చూడండి విగ్రహాలు తెచ్చుకోవడం అపవిత్రతను కొందెచ్చుకోవడం మన హృదయమంతా చెడుతనంతో నింపుకోవడం మన హృదయమంతా ద్వేషం కక్షలు అసూయలు నువ్వు రక్షించబడిన వ్యక్తివి క్రీస్తుని స్వంత రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తివి ఏసు క్రీస్తు బాప్తిస్మము పొంది ఆయనతో కూడా పాతి సమాధి చేయబడి మూడో దినాన లేచి తండ్రితో పాటు పరలోకమందు కూర్చున్న వ్యక్తివి ఆయనతో కూడా నువ్వు లేపబడిన వ్యక్తివి కాబట్టి ఈ దేహం ఏది ఈరోజు మనం కలిగి ఉన్న దేహము అది ప్రభువైన యేసు క్రీస్తు కృప వలన మనకు అనుగ్రహించబడింది ఎందుకు కృపచేతనే మనం అందరము రక్షించబడ్డం మనం ఎవరము ఏ మాత్రము ఎంత మాత్రము ఎవరూ ప్రయాసపడలేదు కేవలం ఆయన కృప ఆయన కరుణ వాత్సల్యతే నీకు ఆయన బాధపడము శ్రమపడడం దూషించబడము ద్వేషించబడము తన అమూల్యమైన రక్తమును తన ప్రాణాన్ని కూడా మన కొరకు క్రైధనముగా దేవుడు త్యాగం చేశాడు క్రీస్తు తావిదంటాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక్ అన్నాడు చూడండి ఎన్నో చేసి ఉండొచ్చు మన జీవితంలో దేవుడు ఈ లోక సంబంధమైన పట్ల కానీ లోకము ఆశ అవన్నీ గతించిపోతాయి ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా ఎందుకు పొందుకున్నా కానీ గతించి పొంది దేవుడు ఉపకారం చేసిండు అదే మనకిచ్చిన సొంత రక్షణ దీని పట్ల ఎప్పుడు ఎన్నడు మనం మరవద్దు మరిచిపోవద్దు ఎందుకు నీ జీవితంలో గొప్ప ఉపకారం మేలు ఉందంటే నువ్వు రక్షించబడ్డవు ఏస్తు క్రీస్తు నామముల బాప్తిస్మం పొందిన వ్యక్తివి ప్రభువైన ఏసు క్రీస్తు ద్వారా నువ్వు విమోచించబడిన వ్యక్తివి ఆయన పరిశుద్ధాత్మ చేత నువ్వు ముద్రించబడిన వ్యక్తివి ఈ సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోవద్దు కాబట్టి ఈ దేహము ఎవరి వలన మనకు అనుగ్రహించబడిందంటే ప్రభువైన ఏసు ప్రభు యొక్క కృప వలన మనకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు చూడండి ఆలయమై ఉన్నదని మీరు ఇరుగరా అంటుండ పౌలు ఎందుకు అంటే ఎందుకు మీరు ఎరుగర అంటే మరిచిపోయినారేమో మరలా జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి మన దేహము పరిశుద్ధాత్మునికి నివసించడానికి పరిశుద్ధాత్ముడు మనలో వచ్చి ఉండడానికి ఒక ఆలయం లాంటిదంట సహజంగా మందిరాల పట్ల చాలా నిష్ట నియమాలుగా ఉంటారు ఎందుకు ఇది పవిత్ర స్థలము ఇది పరిశుద్ధమైన స్థలం కానీ వాటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నిన్ను తను విలువ తన రక్తాన్ని క్రయధనముగా కార్చి ప్రతి అనువనువును ఆయన రక్తములో కడిగిండు కదా ఏ సుప్రభు నిన్ను అనువనువును శుద్ధీకరించిండు కదా నిన్ను నూతన పరిచిండు కదా నిన్ను పరిశుద్ధ కదా ఇప్పుడు నీవు పరిశుద్ధాత్మనికి నువ్వు ఆలయం లాగా ఎట్లా అపవిత్రంగా ఉండగలవు ఎట్లా ఈ లోకానుసారమైన జీవితం కలిగి ఉండగలవు ఈ లోకంలో ఉన్న వాటిని తెచ్చి మీరు ఉదయంలో ఉంచుకోగలవు చూడు ఈరోజు లేదా మనుషులు అట్లా లేరా నీలో పరిశుద్ధాత్మనికి నువ్వు ఆలయం ఉన్నావు నీ దేహము అనుగ్రహించబడింది కేవలము ప్రభువైన యేసు మహిమ మహిమపరచడం కొరకే నువ్వు నేనుంది దుఃఖపరచడానికి కాదన్నట్టు మహిమపరిచే వాళ్ళు మహిమ దుఃఖపరిచే వాళ్ళు ఎవరో నీకు తెలియాలంటే నీ దేహము పరిశుద్ధాత్మనికి ఆలయమై ఉన్నది నేను విలువ కొనబడిన వాడిని నేను క్రీస్తుతో కూడా మృతి పొందిన వాడిని నేను సమాధి చేయబడిన వాడిని చనిపోయిన వాడిని పాపముల నుండి విముక్తి పొందిన వాడిని నేను నూతన పరచబడిన వాడిని పరిశుద్ధుడిని కాబట్టి నేను యేసు ప్రభులాగా తండ్రి నాకు ఇంత ఐక్యత ధన్యత ఇస్తే నేను మరలా యథావిధి జీవితం ఎలా జీవించగలను కాబట్టి మనమంతా ఎవరైతే చూడండి శరీరంలో నుంచి శరీరం యొక్క కోరికలు మనసు యొక్క కోరికలు ఈ శరీర సంబంధమైన జీవితం నుంచి విడుదల పొంది మరలా అదే జీవించే వాళ్ళందరి పట్ల పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు ఎవరైతే పరిశుద్ధాత్ముణ్ణి ధరించుకుంటారో దేవుణ్ణి కలిగి ఉంటారో వాళ్ళు వెలుగుతారు అన్నట్టు వాళ్ళ జీవితమే కానీ వాళ్ళ సాక్ష్యమే కానీ వాళ్ళ మాటే కానీ వాళ్ళ ప్రవర్తనే కానీ ప్రతిదీ యేసుక్రీస్తు ప్రభుకి యేసుక్రీస్తు ప్రభులాగా మాదిరిగా ఉంటదన్నట్టు చూడండి ఈరోజు మన జీవితాలు అలా ఉన్నాయా మన సాక్ష్యం అలా ఉందా మన ప్రవర్తన ఉందా అన్నది ఆలోచించుకోవాలా లేదా అలా ఆలోచించుకొని మార్చుకొని అలా జీవించడమే కదా దేవుని భయభక్తులు కలిగిన జీవితం అంటే ఈరోజు అందరూ భయభక్తులు కలిగిన జీవితం అంటే ఏదో ఆదివారం చర్చిలో కనపడాలా లేదా సాయంత్రం అయితే ఇక్కడ కూర్చొని లేదా ఉండిపోవాలన్నది కాదు కదా నువ్వు దేవునికి ఏ రీతిగా దూరంగా ఉన్నావో ఆ దూరంగా ఉన్న వాటిని దేవుడికి నీకు దూరంగా ఉన్నది వాటిని దూరపరుచుకొని తండ్రికి దగ్గరవడమే కదా చూడండి ఈరోజు వాక్యం విని గ్రహించుకొని ఎంతమంది ఆ వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఉన్నాం ఈరోజు నువ్వు అనుకోవచ్చు నువ్వు ప్రార్థించే ప్రార్థన బట్టో లేదా నువ్వు చెప్పే సువార్తను బట్టో కాదు దేవుడి సాక్ష్యం ఇచ్చేది ఎందుకంటే మనుషులు పైరూపము లక్ష్య పెడతారంట కానీ యహోవా హృదయ రహస్యాలు చూస్తాడంట చూడండి మనుషులు నిన్ను పైరూపం చూసి నువ్వు పెద్ద భక్తి పలుడు కావచ్చు లేదా నీ గొప్పగా దేవుణ్ణిలో అనుకుంటారేమో కానీ యేసుక్రీస్తు ప్రభు పైరూపము లక్ష్య పెట్టాడు ఆయన నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కదా నీ హృదయంలో ఏముందో దేవుడు తెలుసు అది ఆయనలో ఉండేదానికి ఉందా ఇంకా ఏదో ఉందా అన్నది కూడా ఆయనకు తెలుసు మనలో ఏముందో చూడండి మన తలంపులు మనలో పుట్టక మునిపే ఆయన నేను తెలుసుకున్నానన్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు కాబట్టి మనమంతా పరిశుద్ధాత్మనికి ఆలయం లాంటి వాళ్ళం కాబట్టి ఆయన మనలో ఉంటేనే ఆయనను మనం కలిగి ఉంటేనే ఆయనని మనం ధరించుకుంటేనే నువ్వు దేవుణ్ణి మహిమపరచగలవు ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ మాట సత్యమే నువ్వు అనుకోవచ్చు పాటల ద్వారా మాడి దేవుణ్ణి మహిమపరుస్తున్నాను అనుకోవచ్చు కానీ నీ దేహము పరిశుద్ధాత్మనికి ఆలయంలాగా లేకుండా ఉంటే నువ్వు మహిమపరిచినా అది వేషధారణతో కూడిందై దేవుడు చూడండి కాబట్టి మనం ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నాం అన్నదే దేవుడు చూసే దేవుడు నీలో ఎలాంటిది ఉంది నీలో చూడండి కాబట్టి మనమంతా పరిశుద్ధాత్మనికి ఆలయంలాగా ఉన్నామని మీరు ఎరువురా మీరు మీ సొత్తు కారు కాబట్టి ఈ దేహము నీది కాదు దీన్ని ఇష్టానుసారంగా నువ్వు పాడు చేసుకోవడానికి దీనికి కూడా ఒక దినం ప్రభు ఎదుట నువ్వు లెక్క అప్పజెప్పాలన్నట్టు చూడండి మీరు మీ సొత్తు కారు విలువ కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరుచుడి ఎవరిని ఎవరా దేవుడు ఆయనే ప్రభు అయినా ఏసు ఎందుకు ఆ నామమే కదా పరలోకం అందే గాని భూమి కిందే కానీ భూమిపైనే కానీ అన్ని నామముల కన్నా అధికంగామైన నామం కదా ఆ నామానే ప్రతి వాని మోకాలు వంగాల తగ్గించుకోవాలన్నట్టు ప్రతి నాలుక ఒప్పుకోవాలా ఆయన నీ ప్రతి నాలుక ఒప్పుకోవాలా నేను పాపిని నాలో తప్పులు ఉన్నాయి పాపాలు ఉన్నాయి సాగిల ఆయన ఎదుట చూడండి ఎందుకంటే యోగ్యుడు అర్హుడు మహిమకు ఘనతకు పూజారుహుడు మన ప్రభు అయిన యేసు కదా కాబట్టి ఆయనని నువ్వేం చేయాలంట మహిమపరచాలి ఎట్లా నీ దేహముతో నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలంటే ఎలా మహిమపరచగలుగుతాం నువ్వు పరిశుద్ధాత్ముణ్ణి నీలోకి తీసుకొచ్చుకున్నప్పుడే ఆయన నీలో ఉన్నప్పుడే పుదిలేని కన్నికలు నూనె ఆరిపోయింది నూనె దేనికి అభిషేకానికి సాదృశ్యం కదా చూడు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు మనమంతా విలువ పెట్టి కొనబడిన వాళ్ళము మనమంతా క్రీస్తు రక్తములో కడగబడిన వాళ్ళము మనమంతా క్రీస్తుతో కూడా మృతి పొంది సమాధి చేయబడి మూడో దినాన లేపబడిన వాళ్ళము మనమంతా క్రీస్తుతో కూడా లేచి పరలోక కూర్చున్న వాళ్ళము మనము పైనన్న వాటిని వెతకాల అక్కడ తండ్రి కుడిపార్శ్వ కూర్చున్నాడు అనట అంటే తండ్రి ఏం చేసేడు జయించిన వారే అక్కడ ఉండగలరు కాబట్టి ఈరోజు నీ జీవితము జయించే జీవితం అంటే దానికి సాదృశ్యమే నీ ద్వారా దేవుడు మహిమ పరచడం అన్నట్టు కాబట్టి రోమపత్రికలో అపోస్టుడైన పౌలు చెప్తున్నాడు పదమూడో అధ్యాయము పద్నాలుగో వచనంలో మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును కాబట్టి ఎవరిని మనం ధరించుకోవాలా ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలా ఎవరి అడుగుజాడలు ఎందు మనం నడుచుకోవాలా ఎవరి మాట విని లోబడి విధేయత చూపించి భయభక్తులు కలిగి ఆ మాటను ఆయన చెప్పినది నెరవేర్చాలా అర్హుడు యోగ్యుడెవరు ఆయనే యేసుక్రీస్తు ప్రభు కదా కాబట్టి ఆయనను ధరించుకునిన వారై కాబట్టి నువ్వు పోలి నడుచుకున్నా నువ్వు మాదిరిగా ఉండాలన్నా అది యేసు ప్రభుకే అంటే యేసుప్రభు ఎట్లయితే మనల్ని తన అడుగుజాడల్లో మనకొక మాదిరిగా ఆయన ఉండిపోయిండు తను ఈ లోకంలో జయించిండు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిండు తండ్రి తనకు అప్పగించిన పనిని తుదముట్టించండు ఆయన జీవితము మనకొక మాదిరి అన్నట్టు ఈరోజు నీ రోల్ మోడల్ యేసు ప్రభు అయితే నువ్వు ధన్యుడు ఈరోజు నీ దృష్టి యేసు ప్రభు మీద ఉంటే నువ్వు ధన్యుడు అన్నట్టు ఈరోజు నీ విశ్వాసము నీ నమ్మకము నీ నిరీక్షణ నీ ధైర్యము ప్రతిది సమస్తము నాకు ప్రభువే ఆయనే యస్సు అని నువ్వు తలంచి ఆ రీతిగా అడుగేసేవాడివైతే నువ్వు ధన్యుడు అన్నట్టు నువ్వు పడిపోవన్నట్టు పేతురు పడిపోయిండు గాలి తుఫాను చూసి యసు ప్రభును చూసినంతసేపు మంచిగానే నడిచిండు సముద్రం మీద ఒక మనిషి నడవడం అంటే అది కష్టం అది అది సృష్టికి విరుద్ధం ఆయన వైపు చూస్తే ఎలాంటి వాటి మీదైనా మనం నడగగలం అదే దేవునిలో ఉన్న శక్తి యశు ప్రభులో ఉన్న శక్తి అదే ఎప్పుడైతే ఆయన వైపు చూడకుండా గాలి తుఫాను చూస్తే ఏమైపోయిండు పడిపోయిండు ఈరోజు దేవుణ్ణి నీ ఎదుట దృష్టిలాగా పెట్టుకొని గురి పెట్టుకొని ఆయన వైపు చూసి నడిచే వ్యక్తివైతే నీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అపాదాలు వచ్చినా అపాయాలు వచ్చినా నువ్వు పడిపోవు నువ్వు కృంగిపోవు నిరుత్సాహపడవు అధైర్యపడవు చింతపడవు ఎందుకంటే నువ్వు నేను నమ్మిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి కాబట్టి చూడండి కాబట్టి మనం ఎవరిని ధరించుకోవాలా యేసుప్రభుని ధరించుకోవాలా వస్త్రాలు ధరించుకుంటాం రకరకాల అలంకరణలను మనం ధరించుకుంటాం ఆభరణాలు ధరించుకుంటాం అందరికీ బాగా కనిపించడానికి చూపించుకోవడానికి దానికి తగ్గ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఏసుప్రభుని నువ్వు ధరించుకోకపోతే క్రీస్తు యొక్క గుణగణాలు నువ్వు ధరించుకోకపోతే క్రీస్తు యొక్క మనస్సును ను ధరించుకోకపోతే క్రీస్తు ప్రేమ కలిగి నువ్వు ఆ రీతిగా నడుచుకోకపోతే క్రీస్తుకి నువ్వు క్రీస్తును పోలి ఆయన అడుగు జాడలో నడుచుకోకపోతే నువ్వు యేసు ప్రభుని మహిమపరచుట అది నీకు అసాధ్యమే నువ్వు చేయలేవు ఆయనని మహిమపరచలేవు అన్నట్టు కాబట్టి మనము ధరించుకోవాల్సింది యేసు ప్రభుని కాబట్టి మీరు క్రీస్తును ధరించుకునిన వారై శరీరేచ్చలను నెరవేర్చుకున్నటకు శరీర ఆలోచన చేసుకున్న కుడి అంటాడు కాబట్టి ఎపసి పత్రికలో అపోస్తడైన పౌలు అదే చెప్పాడు మునుపు ఎప్పుడు మునుపు అంటే నువ్వు రక్షింపబడక మునుపు శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రాయసపడ్డా అది మంచా చేయడానికి తెలియదు ఇది కరెక్టా రాంగ్ తెలియదు మనం అనుకున్నాము ఇది మంచి అనుకున్నాము చేసేసినాం కానీ ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే నమ్మినామో సువార్త విన్నామో ఎప్పుడైతే ఆయన ద్వారా మనము తెలుసుకున్నాము ఇది తప్పు ఇది మంచి అని తెలిసినప్పుడు మరలా తప్పుని ఎట్లా చేస్తాం అలా తప్పును చేసేవాళ్ళు మూర్ఖులు అన్నట్టు వాళ్ళు అజ్ఞానంతో అవివేకంతో అంధకారమైన హృదయము కలిగి చెడిపోయిన మనసు కలిగి ఉంటారు ఈరోజు ఎంతమంది లేరు రక్షించబడి వాక్యం చెప్పే కూడా శరీరలు నెరవేర్చుకునే వారు ఎంతమంది లేరు శరీర విషయాల మీద ఆలోచన చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు వాటి ప్రకారంగా నడుచుకొని వాళ్ళకి ఇచ్చిన రక్షణను కూడా పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది లేరు ఎక్కడుంది దేవుని పట్ల మనకు వనుకు భయం ఎక్కడుంది దేవుని పట్ల నీకు విదేయత కలిగిన జీవితం అలాని దేవుడు సన్నిధిలో ఉండకుండా ఉన్నావా ఉంటున్నారు కదా చూడండి మనం చేసే ప్రతి వాటికి ఒక దినం దేవుని ఎదుట మనం లెక్క అప్పజెప్పాలా అలా లెక్క అపజెపాలన్నవాడు ఈ రోజు నుంచే జాగ్రత్త పడతాడు అలా లెక్క అపజెపాలన్నవాడు ఈ రోజు నుంచే భయపడతాడు దేవునికి విరోధమైనది దేవునికి ఇష్టం లేనిది దేవుని దృష్టికి నీచమైనది అసహ్యమైనది దేవునికి తిరుగుబాటు చేసే ఏదైనా కానీ అది చిన్న వేరైనా గాని నాలో ఉండొద్దు దాన్ని దూరపరుచుకొని తండ్రికి హత్తుకొని ఇష్టుగా జీవిస్తారే తప్ప శరీరెచ్చలను శరీర విషయాల మీద ఆలోచన చేసుకొని వాటిని అనుసరించి క్రమంగా ఎవరు నడుచుకోరు ఈరోజు అలా నడుచుకునే వారిగా మనం ఉంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు నీ జీవితాన్ని పరిశీలించుకోవడానికి నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి పరిశీలించుకోకపోతే పరీక్షించుకోకపోతే నాలో ఏ తప్పు లేదు లోపం లేదంటే ఆ దినం నీ మీద అకస్మాత్తుగా ఉరిలాగా వచ్చి పడుతుంది అప్పుడు తెలుస్తుంది నీ స్థితి నా స్థితి లోకంలో ఉన్న వాళ్ళ స్థితి ఎలా ఎంత భయంకరంగా ఉంటదో ఎందుకంటే యుహవ దినము అది మహా భయంకరమైన దినం అది దుర్దినం ఆ రోజు నువ్వేం చేసినావో అదే నీ నెత్తి మీదకి వచ్చే దినం కాబట్టి ఆ దినము రాకమునిపే ఈ దినమే ఈ నిమిషమే ఈ క్షణమే దేవుని వాక్యం మనల్ని మనం మార్చుకోవడానికి మనల్ని మనల్ని సరి చేసుకోవడానికి ప్రభువుకి సమర్పించుకొని ఆయనకి తగినట్టుగా లోబడి విధేయత కలిగి ఆయన చెప్పిన మాట చేయడానికి ఈ దినమే నువ్వు తీర్మానించుకుంటే సిద్ధపడగలిగి ఉంటే నీ జీవితంలో గొప్ప ధన్యత ఇంకింతకన్నా ఏం లేదు వెండి బంగారంలో కన్నా జ్ఞానము శ్రేష్టం అంట ఇది జ్ఞానమే కదా కాబట్టి ఏసు ప్రభు చెప్తున్నారు రోమాపత్రికలో పౌలు పదమూడో అధ్యాయము పద్నాలుగో వచనంలో మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకునిన వారే శరీరేచ్చలను శరీర విషయమై ఆలోచన చేసుకుని కొడి క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తివి క్రీస్తుతో కూడా ఆయన మరణంలో పాల్గొందిన వ్యక్తివి ఆయనతో పాటు పరలోకమందు కూర్చున్న వ్యక్తివి నువ్వు శరీర సంబంధంగా జీవిస్తే నీ జీవితానికి ఏమన్నా అర్థం ఉందా మనం ఆలోచించుకోవాలన్నట్టు కాబట్టి శరీరం అంటే ఈ లోక సంబంధమైనది దేవుని కన్నా మీద ఎక్కువ ప్రేమ ఉంది యశు ప్రభు దేని మీద నీకు ఆసక్తి ఉంది అది ఏదైనా కానీ ఆయన ఎక్కువైతే నువ్వు నేను తెలుసుకోవాలా నువ్వు ఆయనకి పాత్రుడు కావంట తండ్రినైన తల్లినైనాను అక్కనైనను చెల్లెనైనను నాకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు నన్ను వెంబడించేవాడు తనను తాను ఉపేక్షించుకోవాలా అలా ఉపేక్షించకుండా నన్ను వెంబడించేవాడు కూడా నాకు పాత్రుడు కాడంట మనం ఉపేక్షించుకుంటే శరీర బలహీనతలు ఉంటే ఎట్లా వాటికి లోబడతాం దేవునికి లోబడతాం కదా ఈ శరీర కార్యం నేను చేస్తే దేవునికి విరోధంగా పాపం చేస్తే ఆయన ఉగ్రత నా మీద ఉంటది ఆయన కోపం నా మీద ఉంటది పర్వతాలు కొండలు ఏవి ఆయన ఎదుట నిలబడలేవు నేనెంతటి వాడిని నేను ఏ పాటి వాడిని ఆయన ఎదుట ఆయన కోపాన్ని ఆయన ఉగ్రతని సహించడానికి తాళడానికి నా జీవితం ఎంత నా బ్రతుకేంత నేనెంత ఎంతటి వాణ్ణి అన్న భయం ఉంటే ఎవరో మనం పాపం చేయం అన్న భయం ఉంటే దేవునికి విరోధమైన ఏ పని మనం చేయం అన్న భయం మనలో ఉంటే మనము బహుజాగ్రత్త కలిగిన వారిలాగా జీవిస్తాం నిర్లక్ష్యమైన జీవితం మనలో ఉండదన్నట్టు చూడండి కాబట్టి పౌలు చెప్తున్నాడు గలతీ పత్రికలో ఐదో అధ్యాయము పదహారో వచనంలో నేను చెప్పినదేమనుగా ఆత్మానుసారముగా నడుచుకుని కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని ధరించుకున్న వాళ్ళు పరిశుద్ధాత్మను ధరించుకున్న వాళ్ళు పరిశుద్ధాత్మని వాళ్ళ హృదయంలో చూడండి పొందుకున్న వాళ్ళు వాళ్ళు ఎలా నడుచుకుంటారంట ఆత్మానుసారంగా నడుచుకున్నాడు అంటున్నాడు వాళ్ళే నడుచుకోగలరు కదా ఆత్మను కలిగిన వాళ్ళే ఆ ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోగలరు శరీరేచ్చల పట్ల శరీర ఆలోచనల పట్ల శరీర కోరికల పట్ల శరీర ఈష్టల పట్ల ఇళ్లకం పట్ల వ్యామోహం కలిగిన వాళ్ళు వాటిని అనుసరించి క్రమంగా నడుచుకుంటారు ఈరోజు నేను నడుచుట దేని పట్ల ఉంది అన్నది ఆలోచన చేయాలన్నట్టు ఈరోజు నా మనస్సు నా దృష్టి నా ఏకాగ్రత నా హృదయంలో ఆ జీవితంలో ఎక్కువ ఏది ఇంపార్టెన్స్ గా నేను ప్రయారిటీ ఇస్తున్నాను దేవుడ దేవుడు నా పట్ల కలిగిన పిలుప నా పట్ల కలిగించిన పరిచరణ లేదా నా పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం దాని పట్ల ఉందా లేదా ఈ లోకంలో ఉన్న వాటి పట్ల ఉందా కాబట్టి పౌలంటూ ఇప్పుడైతే మీరు ఆత్మను అనుసరించి నడుచుకునే వారిగా మీరు ఉంటారో అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరంట చెప్పండి ఆత్మను అనుసరించి నడుచుకోవాలంటే మొదట మనము ఆత్మ కలిగిన వారిగా ఉండాలి కదా అది కలగాలంటే మొదట వెతకాలి కదా అడగాల కదా దేవుని సన్నిధిలో ప్రయాస పడాలి కదా ఈరోజు జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ లోకంలో ప్రార్థనలు పెట్టించుకునే వాళ్ళు కానీ అంతా ఈ లోకంలో ఉన్న వాటి పట్లే తప్ప ఒక్కరు కూడా వీటి పట్ల ప్రార్థన పెట్టించుకునే వాళ్ళు ఆయన కను దృష్టిలో ఒక్కరు కూడా అంటే ఒక్కరు కూడా కనబడతలేదు ఎందుకంటే ఇవి మనుషులకి ప్రాముఖ్యమైనవి కావన్నట్టు ఇవి మనుషుల దృష్టికి విలువైనవి కావన్నట్టు మన జీవితంలో కుటుంబ సమస్యలు ఇవే మనకి ప్రాముఖ్యమైపోయినాయి లోకము దాని ఆశ గతించిపోతుందంట ఒక దినం మనమంతా గతించిపోయే వాళ్ళమే ఒక దినం మనం ఈ లోకంలో అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళమే ఎంత సంపాదించుకున్నా ఏది తీసుకెళ్లలేం కదా చూడు కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం ఉంటాడంట దేవుని చిత్తం ఏంది నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన క్రీస్తుతో కూడా ఆయన సమాధిలో ఆయన మరణ భూస్థాపితంలో పాల్పొందిన నువ్వు పైన వాడివి పరలోక నువ్వు ఆత్మను అనుసరించి నడుచుకోవడమే కదా దేవుని ఇష్టం నువ్వు శరీర సంబంధంగా శరీరేచ్చల ప్రకారంగా శరీరానుసారంగా నడుచుకోవడానికి కాదు కదా నిన్ను విమోచించుకుంది తను ప్రాణాన్ని క్రయధనంగా త్యాగం చేసింది తన విలువైన రక్తాన్ని నిష్కలంకమైన రక్తాన్ని కార్చాల్సి వచ్చింది దేని కొరకు నిన్ను రక్షించడం కొరక నిన్ను నశింపజేసుకోవడం కొరక దేవుడు మన పట్ల ఆ కలవరిశిలలో ప్రయాసపడింది కాబట్టి నువ్వు ఎవరివైనా కావచ్చు ఈరోజు శరీర సంబంధమైన జీవితం కలిగిన వ్యక్తిలాగా నువ్వు ఆ జీవితం పట్ల ఒక దినం నువ్వు బహుభయంకరంగా ఆయన దగ్గర బాధపడాల్సి వస్తుంది చూడండి కాబట్టి ఎప్పుడైతే మనము ఆత్మను అనుసరించి నడుచుకునే వారిగా ఉంటామో అప్పుడు మనము శరీరేచ్చలు నిరవేర్చమంట అందుకు మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకునే పట్ల శరీర విషయాల పట్ల ఆలోచన చేయొద్దు అంటాడు పౌలు ఈరోజు మన ఆలోచన దేని పట్ల ఉంది అన్నది ఆలోచించుకోవాల ఒక పూటి కూటి కోసము ఏసవు భ్రష్టులు మనలో ఉంటారేమో చూసుకోమన్నాడు పౌలు ఒక పూటి కూటి కోసమే అది తింటే తినకపోయినా అతనికి ఏం నష్టం రాదు చూడు చిన్న చిన్న అలవాట్లు చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న లోపాల వల్ల నువ్వు భ్రష్టుడు అయిపోతున్నారు ఈరోజు మనుషులు కానీ చూసి కూడా చూడలేని స్థితిలో గ్రుడ్డి ఉన్నారు ఎందుకంటే యుగ సంబంధమైన నేత్రం ఆ సంబంధమైన దేవత ఈరోజు ఎంతో మంది మనోనేత్రాలు మూసింది లేకపోతే ఈ వాక్యం నీ తేటగా నీలో భయం రావాలి కదా నీకు ఈరోజు ఎక్కడుంది చెప్పేవాడు చెప్పుకుంటా పోతాడు వింటే వింటాం వినకపోతే వినకపో నోహవు తన తరంలో నీతిని ప్రకటించాడు ఆ చరల్లో ఉన్న వారి ఎద్దకెళ్ళి ఎవరు లెక్క పెట్టలేదు ఎవరు లక్ష్య పెట్టలేదు ఆయన చెప్పే మాటను కానీ దానికి తగిన మూల్యము ప్రతిఫలము ఆ జనులు అనుభవించింది ఈరోజు నువ్వు లెక్క పెట్టే వ్యక్తిగా ఉండొచ్చేమో కానీ నువ్వు చేసే ప్రతికి దానికి ఒక ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు కాబట్టి దళతీ పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనంలో శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును కాబట్టి శరీర సంబంధమైన జీవితం అంటే అపవాదికి చోటించినట్టు ఆత్మ సంబంధమైన జీవితం అంటే పరిశుద్ధాత్మునికి చోటించినట్టు కాబట్టి సైతానికి దేవుడికి రెండు విరోధమే కదా కాబట్టి దుష్టుడు మనల్ని ఏం చేస్తాడంటే శరీర సంబంధమైన వాటి పట్ల మనల్ని పడేయాలని చూస్తాడు కానీ పరిశుద్ధాత్ముడు మనల్ని మనలో ఉండి మనల్ని నడిపించడానికి చూస్తాడు కానీ నువ్వు ఎప్పుడైతే అపవాదికి చోటించి నువ్వు శరీరేచ్చల పట్ల శరీర కార్యాల పట్ల శరీర విషయాల పట్ల ఆలోచన చేసుకొని వాడికి చోటిస్తే వాడు నీలోకి వచ్చి ఆయనని పంపించే దేవునికి దుఃఖమా కాదు కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని పరిశీలించుకోవాలా నువ్వు చెప్పే సువార్తని బట్టో దేవుని పట్ల ను చూపించే దాన్ని బట్టి నేను బాగానే అనుకుంటే నీ ఫలం ఏదో అంటుండే యేసుప్రభు నీ సాక్ష్యం ఏదో అంటుండప్రభు నీ ప్రవర్తన ఏదో అంటుండే యేసుప్రభు అపోస్తుడైన పౌలుని మనం చూస్తున్నాం తన ఫలం మనకు కనిపించట్లేదా తన జీవితం మనకు కనిపించట్లేదా అలాగే బైబిల్లో పేతురిని ఎంతో మంది భక్తులని ప్రవక్తులని వాళ్ళంతా వాళ్ళు కనిపిస్తున్నారు కదా వాళ్ళ విధానం ఈరోజు నీ విదానం నీ క్రమం ఏది మోసపోయే ఆత్మలంటే మనుషుల్లో ఉంటే అంటే ఇది మోసం కాకపోతే ఇదేంది ఇది భ్రమపడ్డం కాకపోతే ఏంది చూడండి దానిలు కానీ ఏసేపు కానీ ప్రతి ఒక్కరూ వారి యొక్క ప్రవర్తన ఫలము వాళ్ళు ఎలా దేవునికి జీవించిన జీవితము వాళ్ళ సాక్ష్యము దేవుని పట్ల వాళ్ళు పొందుకున్న సాక్ష్యం ప్రతిదీ మరుగుపరచలేదు ఏది రహస్యంగా లేదు ప్రభు ప్రతిది తేటగా వాక్యమై ఉన్న దేవుడు వాక్యం ద్వారా మనకు చూపిస్తుండే ఈరోజు అలాంటి జీవితము అలాంటి ప్రవర్తన అలాంటి సాక్ష్యము అలా దేవుని పట్ల నమ్మిన సాక్ష్యము ఈరోజు నీ జీవితంలో ఉందా అలాంటప్పుడు నువ్వు ఎట్లా దేవునికి ఇష్టడుమైన నువ్వు చెప్పుకుంటావు ఎట్లా నిన్ను నువ్వు దేవుని దృష్టికి యోగ్యునిగా పోల్చుకుంటావు ఇది మోసపోవడం అంటే ఇది మోసపరిచే ఆత్మ మనలో ఉండడం అంటే ఈ మోసంలో నుంచి మనుషులు బయటకు రావాలా వాస్తవంలోకి వచ్చి నిజ వచ్చి వాక్య నిన్ను నువ్వు సరిచూసుకొని అప్పుడు నువ్వు నమ్మాలా నేను ప్రభుకి ఇష్టడుగా ఉన్నానని లేకపోతే నేను ఒక అపద్దికుడివే ఒక కుడివే ఎంత భక్తిపరుడువైనా ఎంత ఆసక్తి కలిగిన వాడివైనా ఎంతగా బోధించేవాడివైనా ఎవడివైనా నీ క్రియలు నా దేవుని దృష్టికి యోగ్యగా అనుకూలంగా లేవు కాబట్టి నువ్వు అల్పుడవే అన్నా కాబట్టి దేవుడు చెప్తుంటే శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించు ఇవి ఒకటికి ఒకటికి పడ కాబట్టి మనం ఏం చేయాల ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురు వాటిని చేయకుందరు అంటే తీర్మానం ఎక్కడ పౌలు ఎవరంటున్నాడు నాలంటోడో లేదా యేసు ప్రభుత్వ నిలబడనో ఇంకెవరు చెప్పినా మీ తీర్మానాన్ని బట్టి మీ సిద్ధపాట్ని బట్టి చేస్తారే తప్ప బలవంతంగా ఏం చేయలేం కదా చూడు నువ్వు తీర్మానిచ్చుకోవాలా నువ్వు సిద్ధపడాలి నేను ఆత్మను అనుసరించి నడుచుకుంటా ఆత్మ విషయముల పట్ల నేను ఆసక్తి కలిగి ఉంటా ఆత్మసారమైన మనసు నేను కలిగి ఉంటా కాబట్టి ఆత్మవరాల పట్ల ఆత్మ పట్ల నేను ఆసక్తి కలిగి ఉంటా అన్నది నీ తీర్మానం అన్నట్టు అన్నది నీ సిద్ధపాటు అన్నట్టు పౌలు అదే అంటాను కదా మీరు ఏమి నిశ్చయ నిశ్చయించరో అంటే తీర్మానం నీదన్నట్టు కాబట్టి నేను శరీరెచ్చలు శరీర కోరికల పట్ల ముందుకెళ్తానా అనుకుంటూ నువ్వు అట్లనే చేస్తావు లేదు వాటి పట్ల కాదు నేను ఆత్మను అనుసరించి నడుచుకుంటాను ఇది శరీరము ఆత్మ విరోధము కాబట్టి నేను శరీరెచ్చలు శరీర కార్యాలు శరీర విషయాల మీద ఉన్న వాటిని నేను చంపివేసుకుంటాను ఆత్మలో నేను జీవిస్తాను అన్న నిశ్చయించుకుంటే దాని సిద్ధపాటు తగ్గట్టు నువ్వు ఈరోజు మన సిద్ధపాటు మనం వేసి అడిగేట్లా ఉందన్నది ఎవరిని వాళ్ళే పరిశీలించుకోవాలి ఎవరి జీవితాలను వాళ్ళే సరిచూసుకోవాలి ఒకటి తీర్పిచ్చేదేముంది నీకు తెలియదా నువ్వు వేటి పట్ల ఆసక్తి కలిగి ఉన్నావు వ్యామోహం కలిగి ఉన్నావు వేటి పట్ల ఇష్టం కలిగి ఉన్నావు వేటి పట్ల నువ్వు వేటి పట్ల నీ జీవితంలో ప్రయాస వేటిలో పొందుకొని ఆనందిస్తున్నవో సంతోషిస్తున్నావో నీకు తెలియదా నీ జీవితం పట్ల నీ పట్ల అలా మరీ గుడ్డితనంలో లేం కదా మనం కాబట్టి నువ్వు ఆలోచించుకోవాలా నిన్ను నువ్వు నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి నీ జీవితంతో నిన్ను నువ్వు సరిచూసుకోవాలా కాబట్టి గల తీలుపు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కాబట్టి యశుప్రభు చెప్పిండు స్పష్టంగా దేవుని ఆత్మచేత నడిపింపబడు వారందరూ దేవుని కుమారులు చెప్పండి దేవుని ఆత్మచేత నడిచిన వాళ్ళే దేవుని కుమారులు ఎందుకంటే వాళ్ళు ఆత్మను అనుసరించి నడుచుకునే వాళ్ళు ఆత్మ మూలంగా శరీర కార్యాలను చంపేవాళ్ళు శరీరానికి శరీరేచ్చలకి శరీర కోరికలకి చోటు ఇవ్వని వాళ్ళు వీళ్ళు దేవుని పెట్టరు వీళ్ళే దేవుని రాజ్యంలో ఉంటారు అన్నట్టు కాబట్టి ఈరోజు నువ్వెలా ఉన్నావు అనేది నువ్వు తీర్మానించుకోవాలన్నట్టు నీ సిద్ధపాటు అన్నట్టు కాబట్టి గల రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వము అపవిత్రత కాముకత్వము జారత్వము అపవిత్రత కాముకత్వము కాబట్టి నీలో జారత్వం లేకపోయినా నీలో అపవిత్రత లేకపోయినా నీలో కామకత్వం లేకపోయినా నీలో విగ్రహరథం లేకపోయినా వ్యభిచారం లేకపోయినా నీలో ద్వేషం ఉంటే కింద కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి ఏవి ఈ పైన వాటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇంటి వాటిని చేయివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునరని మీతో స్పష్టముగా చెప్పుచున్న నువ్వు వ్యభిచారమే చేయబల్లే నువ్వు విగ్రహాన్ని చేసుకోబల్లే నీలో చిన్న ద్వేషం ఉన్నా నీలో అసూయ ఉన్నా నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవని వాక్యము నీకు సూటిగానే చదువుతుంది చెప్పండి ఈ చూస్తే మనలో ఎవరన్నా పోతారా మీలో ఒక్కడన్నా అరీతిగా యోగిడు ఉన్నాడా చెప్పే నేనైనా మీలో ఎవడైనా ప్రభు దృష్టికి ఎవరు కనిపి ఇట్లా ఏదొక దాంట్లో నువ్వు ఉన్నావన్నట్టు ఏదొక క్రియ నీలో ఉంది నన్ను చూసి మోసపరుచుకోవద్దు నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నీ హృదయంలో ఉండి చూసి మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వు విగ్రహారాధం చేయబల్లా వ్యభిచారం చేయబల్ల అపవిత్రత కామకత్వము జాగ్రత్త నీలో చిన్న ద్వేషము ఒకటి పట్ల వ్యసనము అసూయ తగ్గింపు స్వభావము ఇవి చేసేవారు నేను మునుపు చెప్పిన ప్రకారము మరలా చెప్తున్న ఇటు కార్యాలు చేసేవాళ్ళు దేవుని రాజ్యంలోకి ప్రవేశించరంట ఈరోజు నీకుందా దేవుని రాజ్యంలో ప్రవేశం చోటు ఈ వాక్య ప్రకారంగా దేవుడు అబద్ధికుడు ఏం చెప్పట్లేదు కదా ఇట్లా దేవుని వాక్యాన్ని మనల్ని చూసుకుంటేనే మనలో భయం అనేది ఉంటది మనలో వణుకొచ్చేది అప్పుడే ఏదో సేవ చేస్తున్నాను కదా నేను సేవకుని కదా నా పాటికి నేను పరిచయపోతున్నాను నా పాటికి నేను బుద్ధిమంతుని కదా నా పాటికి నేను దేవునికి అన్ని బాగానే ఉంటే ఒక దినం అంతా బాగానే కనిపిస్తుంది నీ జీవితం వేషదారుల జీవితము ఒక దినం బయటపడుతుంది కదా చెప్పే దిల్లీ బ్రదర్ అయితే ఇంకొక బ్రదర్ అయితే ఎవరైతేంది ఆయన దృష్టికి అందరూ సమానమే కదా ఆయన నీతి న్యాయములు జరిగించే దేవుడు అన్నట్టు నువ్వు గొప్పవాడివైతే నువ్వు ఉన్నతమైన వాడివైతే ఈ లోకం దృష్టిలో ఆయన దృష్టిలో నువ్వు ఎరివాడివి అన్నట్టు మనుషుల దృష్టికి ఘనమైనవి దేవుని దృష్టికి అసహ్యం అంట నువ్వు ఏది ఘనంగా ఇష్టంగా నువ్వు గొప్ప చేసుకున్నావు అది దేవుని దృష్టికి అసహ్యం అన్నట్టు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నట్టు ఈరోజు ఏ శరీర కార్యం నాలో ఉంది ఒకరి పట్ల క్షమించలేని హృదయమా ఒకరి పట్ల వ్యసన పడే ఒకరి పట్ల అసూయ పడే హృదయమా ఒకరిని ఎప్పుడు వంకర బుద్ధితో వంకర చూపులతో చూసే చూపులా మనుషులను తెచ్చిన హృదయంలో పెట్టుకుంటున్నాను వ్యక్తులను పూజిస్తున్నానా ఇంటిని ప్రేమిస్తున్నానా భార్యని ప్రేమిస్తున్నానా నా ఆస్తిని ప్రేమిస్తున్నానా నా బిడ్డలను ప్రేమిస్తున్నానా నా కలిగి ఉన్న సంపదని ప్రేమిస్తున్నానా నా ప్రాణాన్ని ప్రేమిస్తున్నాను నువ్వు ప్రాణాన్ని ప్రేమించే వ్యక్తివైనా కానీ నువ్వు ఒక విగ్రహారాధికుడు అంట కాబట్టి ఈ వీటిలో ఉన్న అది చెప్పే దిల్లీ బ్రదర్ అయినా ఈయనే ఇంకొక బ్రదర్ అయినా అతను చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా రెవరెండ్ అయినా ప్రవత్త అయినా ఈ లోకంలో ఎంత గొప్ప సేవకుడైనా దేవుని దృష్టిలో నువ్వు నేను గమనించుకోవాల్సింది అందరూ సమానమే ఆయన నీతి న్యాయములు జరిగించే దేవుడు ఇదిగో న్యాయాధిపతి నీ వాకిటే నిలిచి ఉన్నాడు అన్నాడు కాబట్టి దేవుడు వెక్కిరింపడు మోసపోకుడు అన్నాడు నువ్వు మోసపోతున్నావు నీ జీవితంలో నీ దృష్టికి నువ్వు బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు నేను బాగానే ఉన్నాను అన్ని బాగానే ఉన్నా ఏది బాగలేదు నీ జీవితం నీలో అన్ని లోపాలే నీలో అన్ని తప్పులే అంతా నిర్లక్ష్యమే అంతా దేవునికి విరోధకరమైన జీవితమే కాబట్టి మోసపోకుడి అంటాడు దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోస్తాడు కాబట్టి శరీరెచ్చను బట్టి విత్తువాడు శరీర సంబంధమైన పంట కాబట్టి నువ్వు ఏ పంట కోయాలన్నావు అనేది నీ తీర్మానం మనుషులు ఏది నిశ్చయించుకుంటారో దాని ప్రకారంగా జరిగిస్తారని చెప్తున్నాడు పౌలు తీర్మానం నీది సిద్ధపాటు నీది కాబట్టి భేదములు విముతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారమును బట్టి ఇట్టి వాటిని చేయి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనరని మీతో స్పష్టముగా చెప్తున్నాను అంటు ఇందులో ఏం లేదు మార్చడానికి కలిపి చెప్పడానికి ఉన్న వాస్తవము నువ్వు పోలేవు దేవుని రాజ్యంలోకి నువ్వు శరీర విషయాల్లో ఉన్నావు కాబట్టే కదా నువ్వు నశించిపోతావు కాబట్టే కదా నువ్వు పాపివి కాబట్టే కదా యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి బాధపడాల్సింది శ్రమపడింది దూషించబడింది ద్వేషించబడింది పాపం లేనివాడైనా అన్యాయపు తీర్పు పొంది శిక్ష అనుభవించాల్సింది కీడు అనుభవించాల్సింది ఎందుకు వీటి నుంచి నువ్వు విడుదల పొందడానికే కదా విడుదల పొందినావు కదా యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఏసుక్రీస్తు నామన బాప్తిజం పొంది ఆయనతో కూడా సిలువలో వేలాడి ఆయనతో పాటు సిలువలో నువ్వు మృతి పొంది సమాధి చేయబడి మూడో దినాన్ని లేచి ఆయనతో పాటు కూర్చున్న వ్యక్తివి ఎలా మరలా ఈ కార్యాలు చేస్తున్నావు నీ స్థితి ఎట్లా ఉంది దిగజారిపోతుంది శరీరేచ్చలను శరీర కార్యాలు నెరవేర్చే వాళ్ళ స్థితి అంతా దేవుని దృష్టిలో దిగజారిపోతుంది చూడు ఎంత నీచమైన స్థితికి హీనమైన స్థితికి అనగారే స్థితికి ఈరోజు మనుషులు నా జీవితము ఎట్లా ఉందన్నది మనం ఆలోచించుకోవాలి కదా దేవుని దృష్టికి నేను ఎట్లా ఉన్నాను ఒక నీచుడిగా ఉన్నానా ఒక అసహ్యుడిగా ఉన్నానా లేదా దేవుడు నన్ను చూసి ఆనందించి ఇష్టపడేలాగా నేనున్నాను ఈరోజు అలా ఎవరు మనం వాక్యాలతో మన జీవితాలు పోల్చుకొని చూసుకుంటున్నాం దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధించే శాస్త్రుల పరిశీలు కూడా ఆయన ఆలయంలో ఉండి బోధించారు కానీ వాళ్ళు బోరు కదా దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు కదా వాళ్ళు కూడా ధర్మశాస్త్రం మీద కూర్చుండి వాక్యాన్ని బోధించే వాళ్ళు కానీ ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా చేయని వాళ్ళు ఈరోజు చెప్పేవారిగా ఉన్నామా చేసేవారిగా ఉన్నామా చూడండి గలతీలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియు లేదు ఇది అన్లిమిటెడ్ అంట అన్లిమిటెడ్ కోసం మనం ఎగబడతాం కదా ఎక్కడ ఉచితంగా ఎక్స్ట్రా దొరుకుద్దని చూడు వీటికి నియమే పెట్టలేదు దేవుడు ఎంత కావాలంటే అంత అంట కానీ వీటి పట్ల మనం పెడితే ఎట్లా వీటి పెడితే దేవుని బుద్ధి చూపిస్తాం అది మనకి ఎట్లా ఇష్టం ఉంటది మన బుద్ధే చూపించాలి మన గుణమే చూపించాలి మన స్థితే చూపించాలి ఈరోజు మనుషులు అట్లానే ఇష్టపడుతున్నారు కదా కాబట్టి ను ఆత్మ ఫలాలు కలిగిన వాడిగా ఉండాలంట ఆత్మను అనుసరించి నడుచుకునే వ్యక్తిగా ఉండాలంట కాబట్టి గలతీలకు రాసిన పత్రిక ఐదో అద్యయం ఇరవై వచనంలో క్రీస్తు యేసు సంబంధులు కాబట్టి ఎవరు క్రీస్తు యేసు సంబంధలు ఆయనని నమ్మినవారు ఆయన ద్వారా విమోచించబడిన ఆయన ద్వారా పాప పాపాల కూడా ప్రాయచిత్వం నొందినవారు ఎవరు ఆయన నామన బాప్తిస్మం పొందిన కదా క్రీస్తు యసు సంబంధులు శరీరమును దాని ఈచ్ఛలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు చూడు యసు ప్రభు సిలువ వేయబడాల్సి వచ్చిందే వీటి పట్ల వాటి నుంచి విడుదల పొంది మరలా మునుపు ప్రవర్తనలో చెడిపోయిన మనసు కలిగి చెడిపోయిన హృదయము కలిగి ఈరోజు మనుషులు భ్రష్టులైపోతున్నారు అన్నట్టు సేవకులు అట్లనే ఉన్నారు విశ్వాసులు అట్లనే ఉన్నారు ఎరగని వాళ్ళు అట్లనే ఉన్నారు ఎరిగిన వాళ్ళు అందరూ భేదం ఏమి లేదు ఆయన దృష్టిలో అందరూ పాపుల్లాగానే ఉన్నారు ఈరోజు నీ స్థితి దేవుని పట్ల ఎట్లా ఉందనేది ఒకరు చెప్పరు కదా ఆయన సన్నిధిలో వెతికి అడిగి తెలుసుకుంటే ఆ సాక్ష్యము అది నమ్మదగింది అన్నట్టు దేవుడు చూపించడా దేవుడు చూపిస్తాడు కదా ఆ కలేద కూడా చెప్పలేని వ్యక్తి గురించి ధాన్యాలు ప్రార్థిస్తే ఆ కలభావాన్ని కళ్ళను కూడా చూపించింది దేవుడు ప్రభా నేనే స్థితిలో ఉన్నా నీ పట్ల నా స్థితి ఏంది చూడండి ఈ సాక్ష్యము ఈ ఐడెంటిటీ ఈ లోకంలో వచ్చే వాళ్ళ బట్టి కాదు కలిగేది ఆయన ఇచ్చే తీర్పు ఆయన ఇచ్చేదే అది కరెక్ట్ అన్నట్టు కాబట్టి నువ్వు రుజువు పరచుకోవాల్సింది దేవుని సన్నిధిలో ఉండి ఆయనని అడిగి వెతికి నేను ఎలా ఉన్నాను ప్రభా నీ దృష్టికి నా జీవితం ఎలా ఉంది ప్రభా నీ దృష్టికి నా సాక్ష్యం నీ దృష్టికి ఉంది ప్రభా నా జీవితం ఎలా ఉంది ప్రభా నేను ఎలా నీ పట్ల నడుచుకుంటున్నాను ప్రాభ నువ్వు చెప్పిన ప్రకారంగానే వెళ్తున్నానా నా ఇష్ట ప్రకారం వెళ్తున్నానా నీ నీతిని ఆధారం చేసుకొని జీవిస్తున్నానా నా స్వనీతిని స్థాపించుకొని నేనున్నానా నీ ఇష్టాన్ని నీ చిత్తాన్ని నీ ఉద్దేశాన్ని నా పట్ల కలిగిన తలంపులను ఆలోచనలు నెరవేర్చేవాడిగా ఉన్నానా నా ప్రకారంగా పోయేవాడిగా ఉన్నానా ఎవరు చూపించగలరు ఎవరు చెబితే ఇది నమ్మదగింది ఒక్క ప్రభువైన యేసు చెబితే తప్ప ఏది నమ్మదగింది కాదన్నట్టు ఆయన ఇచ్చే సాక్ష్యమే నమ్మదగినది అది ఆయననే నీకు బయలుపరచాలన్నట్టు కాబట్టి క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఈచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు గళతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము క్రమశిక్షణ అంట క్రమముగా ఉంటే అది న్యాయంగా ఉంటుంది ఆ క్రమం తప్పితే అది అక్రమంగా ఉంటుంది అన్యాయంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఆత్మను అనుసరించి జీవించేవాడిగా ఉండాలన్నట్టు చూడండి ఆత్మను అనుసరించి నువ్వు జీవిస్తుంటే ఆ ఆత్మను అనుసరించి నువ్వు క్రమంగా నడుచుకుంటావంట పడిపోవు నీ దురాశలకి చెడు అలవాట్లకి చెడు చెడు తలంపులకి చెడు ఉద్దేశాలకి చెడు కార్యాలకి నువ్వు చోటివ్వు ఇచ్చినవంటే నువ్వు సైతాని సంబంధివి కదా నువ్వు దేవుని సంబంధి ఎట్లా అవుతావు ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం ఆత్మలో జీవిస్తున్నామా శరీరంలో జీవిస్తున్నామా ప్రకృతి సంబంధమైన వాడు ఏటిని వివేచించడంట ఆత్మ సంబంధి వాడు అన్నిటినీ వివేచిస్తాడంట ఈరోజు నీ వివేచన ఎట్లా ఉంది ఈరోజు నీ వివేచన ఎట్లా ఉంది దేవుని పట్ల చూడండి మనం ఎట్లా జీవిస్తున్నాం ఆయన సన్నిధిలో కనబడితేనో లేదా ఆదివారం పోయి ప్రార్థనలకు వెళ్తేనో పెట్టించుకుంటేనో లేదా ఆయన సన్నిధిలో ఉంటే నేను పరిశుద్ధున్ని ఆయన దృష్టికి కరెక్ట్ గా ఉన్నానంటే నువ్వు మోసపోయిన అన్నట్టు నీ జీవితంలో వాక్యానుసారమైన లేని జీవితం అందరూ మోసపోయిన వాళ్ళు కాబట్టి మోసంలో నుంచి బయటకొచ్చి వాస్తవంలోకి నిజస్వరూపంలోకి వచ్చి ఈ వాక్యాలను పరిశీలించి ఆ వాక్యానికి తగినట్టుగా నా జీవితం ఉందా ఆ వాక్యాన్ని తగినట్టుగా నేను నడుచుకుంటున్నానా అన్నది పరిశీలించుకున్న వాళ్ళే నిజస్వరూపంలో ఉండి ప్రభువైన ఏసు క్రీస్తుని వెంబడించేవాళ్ళు ఈరోజు నువ్వెవరిని వెంబడిస్తున్నావు నువ్వు తెలుసుకోవాలా నీడను వెంబడిస్తున్నారు నేను ఉపవాసం ఉంటున్నా ప్రార్థన చేయించుకున్నా ప్రార్థనకి వెళ్తున్నా శుభార్త చెప్తున్నా మంచిదే కానీ నీ సాక్ష్యమే కానీ నీ మాటలే కానీ ఏది దేవునికి అంగీకారం లేనప్పుడు అది ఎట్లా నిజమవుతుంది అబద్ధమే కదా కాబట్టి వాక్యాని నువ్వు పరిశీలించుకొని ఈ వాక్యాన్ని నా జీవితం ఈ వాక్య నేను నడుచుకుంటున్నానా ఈ వాక్యానికి నేను లోబడుతున్నానా అలా లోబడకపోతే నేను ఎట్లా దేవుని భయభక్తులు కలిగిన ఎట్లా దేవుని పట్ల విధేయత చూపించిన అన్నది మనుషులకి జ్ఞానోదయం అవుతుంది కాబట్టి మనం ఆత్మను అనుసరించి జీవించు ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము కాబట్టి రోమపాత్రికలో ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలో శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సులుంతరు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సులుంతరు శరీరానుసారమైన మనస్సు మరణం మరణముకున్న ముళ్ళే పాపమని చెప్పిండు కదా ఓ మరణమా నీ విజయం అన్నాడు దేవుడు ఎందుకు మరణప్ప ముళ్ళుని కూడా ఆయన విరిచి మరణాన్ని కూడా జయించి మృత్యుం జయుడిగా మన ప్రభు లేచిండు కదా చూడు ఆయన లేచి అది విశ్వసించి నమ్మిన వాళ్ళందరికీ ఆయన పొందిన జయాన్ని మనకు అనుగ్రహిస్తే మన దురాశల వల్ల చెడిపోయిన మనస్సు వల్ల శరీర కోరికల పట్ల మరలా ఆ జయాన్ని తీసుకెళ్లి అపవాది చేతిలో పెడుతున్నాం ఎంత నమ్మక ద్రోహులు కదా వీళ్ళని అనేది నమ్మకమైన వాళ్ళు అన్నారు నమ్మక ద్రోహులు విశ్వాస ఘాతకులు విశ్వాసం ఉంచి ఆయన కృపచేత రక్షించబడి ఇప్పుడు విశ్వాస ఘాతకుల్లాగా తయారైపోయినారు అన్నట్టు పట్ల విశ్వాసము నమ్మకం నీకుంటే నువ్వు ఎట్లా మరలా యథావిధిగా జీవిస్తావు కాబట్టి శరీరానుసారమైన మనస్సు మరణంలోకి నడిపిస్తుంది అది నిన్ను నరకంలోకి నడిపిస్తుంది అక్కడ అగ్ని ఆరదు పురుగు జావదు అక్కడ ఏడ్పు పండ్లు కొరుగుటే కాబట్టి ఆ ధనవంతుడు అబ్రహా రొమ్మునున్న యొక్క దరిద్రుడైన లాజను చూసి అబ్రహమా అబ్రాహం పిలుస్తాడు చూడు అప్పుడు పిలిచి అడిగి ఏం చేయగలవు ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఆ స్థితికి పోక మునిపే కదా నిన్ను మార్చడానికి దేవుడు నానా విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతుంది ఆ స్థితిలో ఎవరు ఉండకూడదు అక్కడ ఎవరు ఉండకూడదు అందరు నా దగ్గర ఉండాల నాతో ఉండాలన్నది ఆయన ఆశ కాబట్టి నువ్వు శరీరానుసారమైన జీవితం కలిగిన వ్యక్తివైతే శరీరెచ్చలు శరీర విషయాల మీద ఆలోచన కలిగిన వ్యక్తివైతే శరీర విషయముల మీద దృష్టి పెట్టే వ్యక్తివైతే నువ్వు కలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నువ్వు మరణంలోకి నరకంలోకి సిద్ధపడిన వ్యక్తివన్నట్టు అదే నువ్వు ఆత్మానుసారమైన మనసు కలిగి ఆత్మను అనుసరించి ఉన్న వ్యక్తి అయితే అది ఎట్లా ఉంటుందంట జీవమును సమాధానమునై ఉన్నది ఈరోజు ఎందుకు మనుషుల జీవితాల్లో సమాధానం లేదు ఎందుకు మనుషులు నశించిపోతున్నారు అంటే జ్ఞానం లేక అన్నాడు జ్ఞానం ఉంటే నేను యేసు విమోచించబడిన వాడిని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వాడిని ఆయన పునరుద్ధానంలో పాలుపొందిన వాడిని ఆయనతో కూడా లేపబడిన వాడిని నేను ఎలా జీవించాల నా జీవితం ఎలా ఉండాలి ఈరోజు నా జీవితం ఎలా ఉంది అన్న జ్ఞానం ఉన్న ఎందుకు నశించిపోతారు ఎందుకు దేవునికి విరోధంగా జీవిస్తారు ఎందుకు దేవునికి లోబడ వాళ్ళ ఇష్టానుసారంగా దురాశల వల్ల ఆ తప్పిపోయిన కుమారుల్లాగా చూడు అలాంటి తప్పిపోయినా బుద్ధి కుమారుడు మరలా తిరిగి వచ్చిన తండ్రి తన ప్రేమనే చూపించింది కదా సిలువలో ఎట్లయితే తన ప్రేమను చూపించిండో అదే ప్రేమ కనికరపడి అతను రాకమునిపే పరిగెత్తుకొని వెళ్ళి హత్తుకొని ముద్దు పెట్టుకుని అది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అది ఆయన ఆయన తగ్గించుకుంటుండ కానీ మనం తగ్గించుకోలేకపోతున్నాం అన్నట్టు చూడు ఆయన నా బిడ్డలు లోపాలు సరి నా దగ్గరకు వస్తే ఎప్పుడొచ్చి వాళ్ళని హత్తుకొని నన్ను చేర్చుకొని ఆయన సంతోషపడదం అనుకుంటే నిన్ను నువ్వు తగ్గించుకొని నీ లోపాలు సరి చేసుకొని నీ మతుకుని నీ జీవితాన్ని నీ కలిగొన్న అలవాట్లన్నీ విడిచిపెట్టి ప్రభు తిరిగి ప్రభు దగ్గరికి రావడానికి నీ అహం అడ్డొస్తున్నాయి నువ్వు తగ్గించుకున్నవాడివా దేవుడు తగ్గించుకున్నవాడు చూడు ఏ విషయంలో కూడా దేవుడు కనిపిస్తుండే తప్ప మనం ఎక్కడ కూడా కనిపించట్లేదు చూడండి రోమాపత్రికలో ఎనిమిదో అధ్యాయం ఏడో వచనంలో ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది చూడండి శరీరచలు శరీరాచాల పట్ల శరీర కార్యాల పట్ల ఎందుకు దేవుని రాజ్యంలో వాళ్ళు ప్రవేశించరంటే అది దేవునికి విరోధమైనది నువ్వు ఎట్లా చేస్తావు ఈరోజు లేరా వాక్యం చెప్పి కూడా చెడు అలవాట్లు కలిగిన లేరా మనమందరము ఒక దినము మనం చేసిన ప్రతి వాటిని బట్టి బాధ అనుభవించక తప్పదన్నట్టు నువ్వు అనుకోవచ్చేమో అయిపోతుంది రోజులు గడిచిపోతున్నాయి యథావిధిగానే ఉంది నా ప్రకారంగా నేనున్నాను దేవుని ప్రకారంగా అటీ ఉన్నాను కానీ ను చేసిన ప్రతి నిర్లక్ష్యమైన వాటి పట్ల ఒక దినము దేవుని ఎదుట ను చెప్పే ఆ రోజు నువ్వు ఊహించుకుంటే ఇక్కడి ను నువ్వు మారుతావన్నట్టు నీ బుద్ధి మార్చుకుంటాం నీ ఆలోచన మార్చుకుంటాం నువ్వు కలిగిన త్రోవను విడిచిపెట్టి ఏసుప్రభు త్రోవలో నడవడానికి ఏసుప్రభు చూపించిన మార్గంలో నడవడానికి ఆయన చెప్పినట్టు చేయడానికి నువ్వు సిద్ధపడతావన్నట్టు ఈరోజు ఎవరున్నారు అట్లా సిద్ధపడేవాళ్ళు ఆయన చిత్తమేందో ఎరిగి గ్రహించి జరిగించే వాళ్ళు ఎవరున్నారు నువ్వు ఉన్నవా ఈరోజు ప్రభు నీ హృదయ రహస్య తిరిగి నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ఆయన సన్నిధిలో ఉండి నేను కనబడి నేను ఉన్నాననుకుంటే కాదు కాబట్టి ఎల ఎనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు ఎందుకు శరీర కార్యాలు అది ఆత్మకు విరోధం కదా దేవుడు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడన్నాడు కాబట్టి నువ్వు శరీరేచ్చల పట్ల శరీర కార్యాల పట్ల శరీర విషయాల పట్ల దృష్టి పెట్టి మనసు పెట్టి ఏకాగ్రత పెట్టి దాని పట్ల నువ్వు వ్యామోహంలో ఉండి దాని పట్ల ఆసక్తిలో ఉంటే అది ఆత్మకు విరోధమైనప్పుడు దేవునికి కూడా విరోధమే కదా అది ఎట్లా దేవునికి లోబడతది కాబట్టి భయభక్తులు లేని జీవితం అన్నట్టు తిరుగుబాటుతనమైనట్టు చూడండి కాబట్టి అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు అంటే దేవుని వాక్యానికి లోబడదు బుద్ధి అటే తప్ప బుద్ధి దేవుని దగ్గరికి రావాలని మారదన్నట్టు కాబట్టి ఏ మాత్రమును లోబడదు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు ఎందుకు పరిశుద్ధాత్ముడు దుఃఖపరుచుతున్నాడు నోహకాలంలో ఈ నరులో ఉన్న హృదయంలో ఉన్న ఊహ ఎంతో చెడ్డది ఈ చేసినందుకు నేను సంతాప ఎందుకు మాట వినకపోయినందుకు ఒక ఎన్నిక లేనివాడు యోగ్యత లేనివాడు ఒక అలుపుడైన సవులుని నా జనులకు నా స్వాస్థ్యానికి నేను అధికారిగా రాజుగా నియమిస్తే నేను చెప్పిన మాట సెలవిచ్చింది చేయమని చెబితే తనేం చేసిడు నా మాట విననల్లని వాడిగా ఉన్నాడు తన బుద్ధి చూపించి స్వనీతను చూపించి బుద్ధి లేని తరగా నడుచుకున్నాడు సౌలు తనను నేను రాజుగా నియమించినని దేవుడు బాధపడ్డాడు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు తన పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రించి తనల్ మనల్ని కడిగి నూతన పరిచి పరిశుద్ధ పరిచి తన ఇష్ట ప్రకారంగా జీవించమంటే ఈరోజు కూడా ఆయన మాట వినని వాళ్ళగా ఆయనకి లోబడని వాళ్ళగా ఆయన మాటకు చెవి యొక్క ఇష్టానుసారం జీవితం కలిగి జీవిస్తున్నాం ఈ రోజు కూడా దేవుడు దుఃఖపడుతున్నాడు ఈరోజు కూడా ప్రతి దినం చేసే పాపిష్టి అలవాట్ల వల్ల పాపిష్టి క్రియల వల్ల పాపిష్టి జీవితం వల్ల నీ హృదయం పాపిష్టి తరాగా ఉండడం వల్ల ఈ రోజు కూడా పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు వీళ్ళ పట్ల కలవరిసిలో నేను పడిన ప్రయాసము అది వ్యర్థమైపోతుందేమో వీళ్ళని రక్షించుకోవడానికి నిన్న నా ప్రాణాన్ని నా రక్తాన్ని క్రయధనంగా పెడితే వీళ్ళు అజ్ఞానులై అవివేకులై అంధకార హృదయం కలిగి చెడిపోయిన మనసు కలిగి వీళ్ళు భ్రష్టులైపోతున్నారు చూడు నువ్వు రక్షించుకోవాలని దేవుని ఉద్దేశం అయితే నువ్వేమో నశించుకోవడానికి సిద్ధపడుతుంటవి ఎట్లా దేవుడికి మన పట్ల సంతోషం ఉంటుంది ఎట్లా నీ పట్ల దేవునికి ఆనందం ఉంటుంది ఎట్లా దేవుడు నిన్ను చూసి తన ఆనందించగలడు చూడు మారు మనసు లేని గొర్రెల కన్నా మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో సంతోషం అండి ఎంతమంది ఉన్నాం ఈ ఆరాధనలో నీలో మారు మనసు లేకుండా నీ జీవితం మారకుండా వాక్యాన్ని విని గ్రహించుకొని వాక్యానుసారమైన జీవితం లేకుండా ఉంటే నువ్వు ఈ ఆరాధనలో ఉండడం వల్ల కూడా దేవునికి వచ్చిన మెప్పు ఏం లేదు మహిమేం లేదు ఘనత ఏం లేదు దుఃఖం నీ జీవితాన్ని ఆలోచించుకుంటున్నావా అట్లా ఉంటే దేవునికి దగ్గరగా జీవించడానికి మనం అడుగేస్తామే తప్ప మనకున్న చెడు అలవాట్ల వల్ల చెడు తలంపుల వల్ల చెడు ఉద్దేశాల వల్ల లోకం పట్ల ఉన్న దురాశ వల్ల దేవునికి దూరం అవము కదా కాబట్టి ఈ రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాయాడలా ఆయన మీలో ఉండును మీతో కూడా నివసించును అన్నాడు లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు ఆయనను పొందుకోలేదు ఎందుకు లోకం పట్ల ఆశ లోకం పట్ల ఆసక్తి లోకం పట్ల వ్యామోహం కానీ మీరు ఆయనని ఎరుగుతు ఎవరు నేను యసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన వాడని నేను పరిశుద్ధపరచబడిన వాడని ఏసుక్రీస్తు ప్రభు యొక్క మరణంలో పాల్పొందిన వాడని ఆయనతో కూడా లేపబడిన వాడని నేను ఆత్మానుసారమైన వ్యక్తిని కాబట్టి వీళ్ళు ఎప్పుడు దేవుని ఆత్మలో ఉండి పరిశుద్ధాత్ముడు వీళ్ళలో ఉండి నేను నా తండ్రి ఏకమై ఉన్నామన్నాడు ఈరోజు యేసు ప్రభు నువ్వు ఏకమై ఉన్నావా ఏది ఏకమైతే ఆయన విధానము ఆయన ఫలము ఆయన జీవితం కనిపిస్తుంది ఈరోజు నీ జీవితం ఏది దేవుడు ప్రతిదీ రుజు అడుగుతుడు కదా నువ్వు చేసిన ప్రతిదాన్ని బట్టి చూపించాలి కదా ఉట్టిగా నేను ఫలించినాను అంటే కాదు కదా ఏది నీ ఫలం ఏది నీ విధానం ఏది నీ క్రమం ఏది నీ జీవితం ఏది నీది సాక్ష్యం ఎవరు చూసి చూస్తున్నాం ఆయన జీవితం ఆయన సాక్ష్యం ఆయన జీవితం ఈరోజు నీదేది కాబట్టి దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు ఎవరు శరీర స్వభావం గలవారంటే దేవుని ఆత్మ లేని వాళ్ళు ఆత్మను అనుసరించి నడుచుకోని వాళ్ళు ఆత్మ పట్ల ఆసక్తి లేని వాళ్ళు ఆత్మను ఆర్పుకున్న వాళ్ళు పొంది కూడా ఆర్పుకున్నారు చాలా మంది బుద్ధిహీనులు వెలగాల్సిన వాళ్ళు వెలక్కుండా వాళ్ళ దీపాన్ని మంచం కింద పెట్టుకున్న బుద్ధిహీనులు ఉన్నారు అందుకు దేవుడు బుద్ధి కలిగిన కన్కలు అనలేదు ఈ మాట వినడానికి మీ హృదయానికి కొద్ది కష్టమైనా ఈ దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ఇష్టం మీరు వినుమట్టుకే వింటరే తప్ప మీరు గ్రహించరన్నారు యశుప్రభ్ ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఎట్ట ఉన్నాయంట కృవి ఉన్నాయంట వాళ్ళ చెవులు మందమై ఉన్నాయంట ఈ రోజు నీ హృదయం కొగి నీ చెవులు మందమైతే ఈ స్వరం వినకపోతే ఒక దినము నువ్వు చేసిన దానిని బట్టి నువ్వు బహుగా దుఃఖపడాల్సి వస్తుంది బహుగా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే అక్రమము చేయి నా యొద్ నుండి పోండి అంటాడు దేవుడు ప్రభువా ప్రభువాని ఆయన ఎదుటి నిలబడితే తలుపేసి మీరెవరో నాకు తెలియదు వెళ్ళిపోమంటాడు ఆ రోజు నీ దుఃఖము ఆ రోజు నీ స్థితి హీనంగా ఉంటుంది కాబట్టి ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు కాబట్టి ఎవరు ఆయన వాళ్ళు ఆత్మను అనుసరించి నడుచుకునేవాళ్ళు కాబట్టి ఈరోజు నువ్వు తీర్మానించుకోవాలా నేను దేవుని వాడనా కాదా ఎట్లా ఎట్లా నా జీవితం ఎట్లా ఉంది అన్నది నువ్వు పరిశీలించుకోవాలా క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది మృతుల నుండి ఏసును లేపిని వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన చావునకు లోనేన మీ శరీరమును కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసై ఉంది గాని ఆత్మ చేత చంపిన ఎడల జీవించెదరు ఆత్మను చూడు ఆ పరిశుద్ధాత్మ సహాయమును తీసుకొని నువ్వు శరీర క్రియలు లేకపోతే నువ్వు నశించిపోతావంట నువ్వు చంపకపోతే దేవుణ్లో జీవించలేవు దేవుని స్వభావం నీలో ఉండదు దేవుని గుణగాణాలు నీలో ఉండవు దేవునికి సంతోషపరిచే జీవితం నువ్వు కలిగి ఉండవు నువ్వు ఏ పని చేసినా దేవునికి విరోధంగానే ఉంటది కాబట్టి నువ్వు శరీరానుసారంగా ప్రవర్తించటకు నువ్వు శరీరానికి రుణస్తుడు కాదు ఎందుకంటే నిన్ను విలువ పెట్టి దేవుడు నీ దేహము నీది కాదు ఆయన అనుగ్రహించండు ఆయన కృప ద్వారా పొందుకున్నది అది కేవలము ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువుని మహిమపరచడానికే నీకు అనుగ్రహించబడిందే తప్ప నీ ఇష్టానుసారంగా నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకోవడానికి కాదు అపవిత్రపరచుకోవడానికి కాదు దాన్ని నసింప చేయడానికి కాదు నీకు అనుగ్రహ ఇచ్చింది ఆ దేహంలో పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నీ ద్వారా ఆయన మహిమ పొందడానికే ఇది చేయకపోతే ఇది వెన్నుపోటు పొడిచినట్టు అన్నట్టు ఇసుక్రయోధి యువత దొంగలాగానే ఉన్నాడు వెన్నుపోటు పొడిచిండు నువ్వు కూడా అట్ట పొడిచును అతనికి నీకు పెద్ద తేడా ఏం లేదు అతను తనకున్న కోరికల పట్ల వ్యామోహం పట్ల యేసు ప్రాభును నమ్ముకున్నాడు ఈరోజు నీ రక్షణను నీకున్న శరీరక్షల పట్ల శరీర కార్యాల పట్ల వాటి పట్ల నీ రక్షణను అమ్మేసుకొని సైతానికి ఇచ్చి పోగొట్టుకొని ఒక భ్రష్టుడివి ఈయన స్థితికి ఈన స్థితికి ఈయన దిగజారిపోతున్నారు ఈ రోజు మనుషులు ఒక పూటి కూటి కోసం ఏషవు లాంటి చూడండి ఎంత చూడండి దౌర్భాగ్యమైన జీవితం ఇది కాబట్టి దేవుడు చెప్తున్నాడు లాస్ట్ వాక్యం నేను క్లోజ్ చేస్తున్నా గల రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచనంలో నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు కాబట్టి గల రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనంలో మోసపోకుడి కాబట్టి నేను భక్తి గలవాడిని శక్తి ఎందుకు లేదంటే నీ శరీర సంబంధమైన జీవితం వల్ల శరీరెచ్చల పట్ల శరీర కోరికల పట్ల శరీర విషయాల పట్ల ఆలోచన చేయడం వల్ల ఆత్మను అనుసరించి నడుచుకోలేకపోతే ఆత్మలో ఉన్న బలము ఆత్మలో ఉన్న శక్తి నీకు కాబట్టి పైకి భక్తి గలవారయ్యుండి శక్తిని ఎందుకు ఆశ్రయించలేరంటే ఇది రీజన్ ఈరోజు మన జీవితంలో ఎందుకు శక్తి లేదంటే కారణం ఇదే కాబట్టి దేవుడు అంటుండు మోసపోకుడి దేవుడు విక్కరింపబడడు ఎందుకంటే ఆ దినము మహా మహాభయంకరమైన దినము దుర్దినము ఆ దినము నువ్వు చేసినదే నీ నెత్తి మీదకు వచ్చే దినం ప్రతి దానికి ప్రతి వాటికి నువ్వు లెక్కప్ప చెప్పే దినం కదా తీర్పు దినం ఆ దినము సమీపంగా ఉంది కదా నువ్వు సిద్ధపడాలా జాగ్రత్త పడాలా మెలకువుగా ఉండాలా అదే యశు తన పత్రిక సువార్తలో చెప్పింది మనకి మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును కాబట్టి నువ్వు శరీరసాహంగా ఉంటే దాని పంటనే వస్తావు ఆత్మను అనుసరించి నడుచుకునే వ్యక్తిగా ఉంటే దాని పంటనే వస్తాయి కాబట్టి ఎలయనగా తన శరీరెచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంట కోయును కాబట్టి శరీరెచ్చలు బట్టి విత్తువాడు ఏమంటా క్షయమైనది అందుకు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకోవాల ఎట్లా ధరించుకుంటుంది ఈ మర్త్యమైన దేహము అమర్త్యను ధరించుకోవాలన్నాడు ప్రభు అయిన పౌలు తన కొరంది పత్రిక ద్వారా కాబట్టి నువ్వు శరీరెచ్చలను బట్టి విత్తుతుంటే అక్షయమైనది ఎలా ధరించుకోగలుగుతావు అమర్త్యను ఎట్లా ధరించుకోగలుగుతావు ఎట్లా క్రీస్తును ధరించుకుంటావు ఎట్లా పరిశుద్ధాత్మను కలిగి ఉంటావు ఎట్లా పరిశుద్ధాత్మడు నీలో ఉండి నివసించగలడు కాబట్టే మోసపోవద్దని చెప్తున్నాడు దేవుడేమి వెకిరింపబడడు అంటుండు నువ్వు ఏమి విత్తుతవో ఆ పంటనే కోస్తావంటా కాబట్టి తన శరీరము నుండి క్షయమైన పంట కోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమైన పంట కోయను కాబట్టి ఈరోజు నువ్వు ఏ పంట కోయాలనుకుంటున్నావు నీ తీర్మను నేను ఇక మీదట ఆత్మను అనుసరించి ఆత్మ విషయముల పట్ల ఆసక్తి కలిగి తీవ్రత కలిగి ఆత్మ పూర్ణున్నయ్య ఉండి ఆత్మ ఫలాల పట్ల వరాల పట్ల వాటి పట్ల నేను ఉంటాను అని తీర్మానించుకుంటే ఇక మీదట శరీర కార్యాలను చేయకుండా వాటిని చంపేస్తా లేదు నా బుద్ధి ఇలానే ఉంటుంది వంకర బుద్ధి వంకర త్రోబలు వంకరాలోచనలు ఇలానే ఉంటాయి అనుకుంటే నీ బుద్ధి ఇట్లానే ఉంటుంది దేనిని బట్టి నువ్వు ఉంటావో దాని ప్రతిఫలమే నువ్వు అందుకుంటావు కదా అది నీ తీర్మానం అన్నట్టు ఎందుకు స్వేచ్ఛనిచ్చిండు కాబట్టి ఇది తింటే మీరు చచ్చిపోతారు మరణిస్తారని చెప్పిండు ఈ ఫనులో తినొద్దు ఈ ఫలం తినమన్నాడు దేవుడు అలాగే చెప్పిండు వాళ్ళ తీర్మానం ఎట్లా ఉంది దాని ప్రకారంగానే వాళ్ళ జీవితం వెళ్ళింది కదా మన జీవితాలు కూడా అంతే కదా ఆయన ఏం మార్పు లేదు కదా ఆయన శాసనాలు ఏం మాట కదా ఆయన మాటల్లో ఏం మార్పు కదా ఆయనలో కూడా ఏం మార్పు కదా నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అందుకు ఆయనకి యువయుగములు మహిమ కలుగును కాక ఎవరికి ప్రభు అయిన అంత గొప్ప దేవుడు దట్టి చూడండి కాబట్టి ఆయనలో ఏం మార్పు లేదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తుండడు ఒక్క చదువుతాను ఈ వాక్యాలు వివరించను బ్లూకా వార్త మార్కుసు వార్త పదమూడు అధ్యాయం ముప్పై రెండో వచ్చినము ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై పడుడి కాబట్టి మనం జాగ్రత్త పడేవారిగా ఉండాలా మెలుకువగా ఉండి ప్రార్థన చేయుడి ఇది రెండోది ఎందుకు పరిశుద్ధాత్మ కొరకు పైనన్న వాటిని వెతకడం కొరకు దేవుని చిత్తాన్ని పూర్ణంగా గ్రహించడం కొరకు దేవుని విషయాల్లో అభివృద్ధి పొందడం కొరకు మెలుపుగా ఉండి ప్రార్థనా చేయుడి ఆ కాలం ఎప్పుడో వచ్చునో మీకు తెలియదు కాబట్టి ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో గనుక మీరు మెలుకువుగా ఉండుడి నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలుకువుగా నుండు కాబట్టి లోకాసు వార్త అధ్యాయం ముప్పై వచనంలో మీ నడుములు కట్టుకుని ఉండుడి మీ దీపములు వెలుగుచుండనియుడి చెప్పండి దీపం వెలగాలంటే నూనె కావాల మీ దేహము వెలిగింపబడాలంటే పరిశుద్ధాత్ముని సహాయము పరిశుద్ధాత్ముని కావాలి లేకపోతే నువ్వు వెలగలేవు అందుకే యసుప్రభు చెప్పిండు శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారానే జరుగుతుంది అన్నట్టు నీ జ్ఞానం పనికిరాదు నీ తెలివి పనికిరాదు అన్నట్టు నువ్వే పనికిరావు అన్నట్టు కాబట్టి నీ దీపములు వెలుగుచుండ నీయుడి వెలగాలంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలా యసుప్రభుయే వెలుగు ఆ వెలుగు నీలో ఉండి నివసించాలన్నట్టు కాబట్టి దేవుడు అంటే నీ దీపములు వెలుగు చుండ వెలిగేవాడిగా నువ్వు వాళ్ళే బుద్ధి కలిగిన కన్యకులు కాబట్టి నీ దేహము దేవుని వల్ల ఎందుకు నీకు అనుగ్రహించబడిందంటే ఆయన ఎట్లా మహిమపరచబడతాడంటే నువ్వు వెలిగింపబడితేనే నీ వెలుగులో అనేకులు చీకటిలో ఉన్న వాళ్ళు ఆ వెలుగులోకి వస్తేనే యసు కూడా మనల్ని చీకటిలో ఉన్న మనల్ని తన వెలుగులోకి పిలుచుకున్న దేవుడు ఆయన ద్వారా చీకటిలో ఉన్న మనల్ని వెలుగు సంబంధుల మార్చాడు గొప్ప దేవుడు కరుణా సంపన్నుడు ఆయనే ప్రభు అయిన తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కృప కనికరం తండ్రి జీవం కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వయుగములలో సజీవుడి వగు ప్రభువ ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపేటం అని సెలవిచ్చిన మహాప్రభువ మనుషుల చేత కట్టబడిన ఆలయాలలో నివసించకుండా నేను మమ్మల్ని విలువ పెట్టుకొనుక్కొని నీ పరిశుద్ధాత్మనికి ఆలయంలాగా మార్చుకొని మాయన ఈ దేహం మీరు మాకు అనుగ్రహించి మాలో ఉండి నేను మీరు మహిమ పొందే గొప్ప దేవుడవు ప్రభ దాన్ని బట్టి నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్తోత్రములు ప్రభ కాబట్టి నా ప్రభ నా దేవ నా తండ్రి నా ప్రభ నిత్యము ప్రభ నీ కృపలో మమ్మల్ని మరొక జ్ఞాపకం చేసుకోండి ప్రభ నేను ప్రతిదినం ప్రభ నీ పరిశుద్ధాత్మతో మేము నింపబడాలి పరిశుద్ధాత్మ శక్తి మేము ఆత్మ బలము కలిగి మేము ఉండాలి ఆత్మను అనుసరించి క్రమముగా మేము నడుచుకోవాలి ఆత్మలో మేము జీవించిన వారమై ఉండి మా శరీరేచ్చలను చంపేవారిగా మేము ఉండాలా మేము శరీరానికి రుణస్థలం కాదు ప్రభావ మేము క్రీస్తుకు రుణస్థలం మమ్మల్ని విమోచించిన వాడు మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచిన వాడు మా కొరకు ఏ పాపం లేనివాడు మా కొరకు కీడు అనుభవించి మా జీవితంలో గొప్ప మేలు ఉపకారం చేసిన వాడు అని తండ్రి కాబట్టి నిన్ను మేము ధరించుకోవాలా నీ ప్రేమ నీ మనసు కలిగి మేము ఉండాలా ప్రభావ నీ ఆత్మను కలిగిన వారిగా మేము ఉండాలా మేము శరీరను బట్టి విత్తకుండా ప్రభ ఆత్మను బట్టి మేము విత్తే నిత్యజీవమైన పంటకు వస్తాం ప్రభ మేము వెలిగితే అనేకులకి చీకటిలో ఉన్న వాళ్ళకి అది వెలుగులాగా ఉంటుంది ప్రభ కాబట్టి ఈరోజు మేము ఏ స్థితిలో ఉన్నామో ఏ స్థితిలో పిల్లబడ్డాము మేము జ్ఞాపకం చేసుకోవాలా మా జీవితాలను జ్ఞాపకం చేసుకోవాలా మమ్మల్ని మీ దృష్టికి చూసుకోవాలా మొసపోకుడి దేవుడు ఏం వెక్రింపబడ్డ ప్రభ మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోస్తానన్నావు ప్రభ కాబట్టి మేము ఏ రీతిగా ఉండాలన్నది మీరు మాకు చెప్పినారు ప్రభ కాబట్టి సిద్ధపాటు మాది దాని ప్రకారంగా జాగ్రత్త మాది ఆ ప్రకారంగా మెలుపుగా ఉండేది బాధ్యత మాది ప్రభా మీ మట్టుకు మీరు చెప్పినారు విని గ్రహించుకొని మార్చుకునే వారిగా ఉంటామా లేదా వినేవారిలాగానే ఉండి అర్థంలో చూచుకొని మా ముఖాలు ఎలా అలా మరలా పోయి యథావిధిగా ఈ లోకానుసారంగా జీవించే వారిగా ఉంటామా అన్నది ఎవరి తీర్మానం వాళ్ళది ఎవరి సిద్ధపాటు వాళ్ళది ప్రభ ఈ వాక్య నా జీవితం ఏమైనా నీకు ఆ రీతిగా తగినట్టుగా లేకపోతే నా తప్పులు నా అపరాధములు నా పాపములు నా దోషములు సమస్త నేను చేసిన ఏ బట్టి అవిధేయతను బట్టి ప్రతి వాటిని బట్టి నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించండి నా తప్పులు అపరాధంలో దోషంలో అన్నింటిని క్షమించి కనికరించి కృప చూపించి నీ ఆత్మచేత నన్ను నింపిని ఆత్మచేత నడిపించి నీ ఆత్మలో నేను జీవించి పైనన్న వాటిని వెతికి ఈ లోకంలో ఉన్న వాళ్ళకి వాటిని చెప్పే వ్యక్తిగా నేను క్రీస్తు సువార్థ రాయబారుగా నేను ఉండేలాగా నన్ను సహాయం దయచాను ఏసు క్రీస్తు తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రైజ్లాడు ఒక అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ మన కుటుంబ సభ్యులందరికీ ఎవరి గురించి అయితే దినమంతా మనం ప్రార్థిస్తున్నాము విజ్ఞాపనలు ప్రార్థన చేస్తున్నాము ఆ యొక్క అనారోగ్యం బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనందరికీ సదాకాలము తోడైండి నటించిన గాక ఆ